ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందలు ఎసయ్య అబ్రహాం ఇసాక్ యాకోబ్ గొప్ప దేవ మహోన్నతుడకు తన్ని ఏసయ్య నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవడం ఆయన గొప్ప దేవ ఈ గడిచిన కాలవంత ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడాయన మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకోవడానికి నీకు వందాలు ఏసయ్య దివారా మమ్మల్ని కాచి కాపాడి నూతన దినం నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ఆయన నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలు మహా తేజస్సు మహేశ్వర్యం కల్గొన నా ప్రభన తని ఈ యొక్క మధ్య కన్నశంలోనైనా మీకు సన్నికృష్టం దైవా మా తను మాట్లాడండి మా జీవితాలు సరిజెండ్ అయినా మీకు నూతమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి నా తను వేసే ప్రభ పడాలిపోయిందని వాక్యంధార మాట్లాడండి ప్రభావ మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి విషయంలో మీరే మాకు సహాయకులు నడిపించండి మీరు అక్కడ తొలగింది వేసే మీ సిద్ధ పడాలా అనేకులు అంటే సేవా జీతాలు నడిపించండి మేము ఉంటుంది శ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా పడిపోకుండానైనా ఏ స్థితిలో మేము పిలుబడిన పిలుపుకు తగినట్లు ప్రభ చివరి వరకు మీ రక్షణ ప్రణాళికలు మేము జీవించాలా అనేకులను ప్రభ సమస్త మీ శిష్యులకు చేయాల నీకులు మీ సు వార్త ప్రకటించాల అలాంటి సేవా జీవితాలకు మమ్మల్ని అందరినీ నడిపించండి మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ కృప మృపను అనుగరించండి మీ నూతన అభిషేకమ్మ కనుగరించి మీ ఒకసారి లత సంపూర్ణతో పరిశుద్ధి మాకు దయచేయండి అయినా మేము కూడా పరిశుద్ధిగా ఉండాలి మమ్మల్ని మా హృదయాలు సరి చేయండి మీలాంటి మనుషులు ఇలాంటి హృదయమ్మ కనుగరించండి మీ వల్ల మమ్మల్ని జీవింపచ్చేయమని ప్రాదిష్టం నూతన అభిషేకంతో నింపి మీరేం మాట్లాడే మహింపొందుమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం తండ్రి ఆ స్వరాజ్ బ్రదర్ ఒక పాట పాడతారా బ్రదర్ అయ్యవారించునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని స్వేమలను ధ్యానించునప్పుడు పగలుచున్నది హృదయం వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం అను దూతలు విలకించు చు ప్రధించు ధ్వని నీ అను తోటలో విలపించు ప్రాధించ ధ్వని నలువైపులా వినబడుచు నది పగలుచున్న విదయములు కలుగు చున్నది దూకం నలువైపులా వినబడుచు నది పగులుచున్నవి మృదయములు కలుగోచున్నది దూకం కల్వారి ప్రేమను తలంచు నపురు కలుగూచున్నది దూకం ప్రభువాన్ని స్వయమాలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పైనలుగా గి నూ అనేక నిందలు మోపిను నూ తిల్వానలుగా గోటి నూ అనేక నిందలు మోపి నను ప్రేమ ప్రాదీంచిన ప్రియే సురాజా నీ ప్రేమ పోను ప్రేమతో వారిని మరించు కకై ప్రాదీంచిన ప్రియే సురాజా నీ ప్రేమ పొగడను కల్వారి ప్రేమను తలచునప్పుడు కలుగుతున్నది దూకం ప్రభువాని శ్రీమాలను ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం మమ్మోని మళ్ళీ మాచుటై జీవన జితి మా జీవన జితి నీల కుతీకని తమర్ జితి కర మమ్మూను నడిపించుము నేలా మటుకు తగించుకోని సమర్పించి విని కలములలో మమ్మూను నడిపించుము కల్వారిపై మన తలంచు నప్పుడు కలుగు చు నది దూత ప్రభువాని శ్రీమాలి పగలు చండయం థ్యాంక్ యూ భాంక్ యూ అక్క నేను కూడా ఒక పాట పాడుతున్నాను ఎందుకో నన్నిగా నీవు ప్రేమివో దేవా అందుకో అందుకోదీన స్త్రుయే సయ్యా హెూయా ఇందుకో నన్నిగా నీవు ప్రే ో దేవా అందుకో నాదీన స్తు హూయే సయ్యా హుయే నా పాపముప నరూీ వైనావు నా పము మాప నలిగివ్రేలాడివి నా పాపము పాపముప నరూపైనావు నా పము మాప నలిగిలాడితీ నాకు చాలినదే బుడవు నీవే నా నాకు చాలినదే బుడవు స్తానములోీవే హల్లు ఏ సయ్యా హల్లులు ఏ సయ్యా ఇందుకో నింతగా నీవు वो देवा, अंधकोणीन स्तुतिपात्र हल लुया ये सैया हल लुया ీ రూపమునా నిర్మి ఉన్నబు నీ పోలికలో నివసించమన్నబు నీ రూపమునాలో నిర్మి ఉన్నా పోలికలో నివసించమన్నావు నీవు నన్ను ఎన్ను కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్ను కొంటివి कोर कईनी कृपलो हले लूया इन्दु को इंदुको गानीवू, ప్రేమించితివో దేవా ప్రేమి చితివో దేవా అందుకో స్తు పాత్ర హలూయాయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యదలు భరించి నన్నాదు కొన్నావు నాశ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యదలు భరించి connavu nannu nilochutuknavu नु दाच युना नीलो चुच को ना वू नाच हले लू या हले लूस्या इंदुको नी प्रेमीचि वो देवा अंधकोणादीन स्त्र हल लुयाये सैया हल लुयाये सैया నీ నా నాలో సర్వమునీలో నీ సంపదనాలు నా సర్వస్వమునీలో నీ నా నాలో సర్వమునీలో నీ సంపదనాలు నా సర్వ స్వమునీను ఏ కమగరకు నన్ను విడవా నంటీవే నీబు నేను ఏ కమగరకు నన్ను విడవా నంటీవే హలు ఏస్తయ్యా హూయ ఇందుకోంతగా నీవు ప్రేమి చితివో దేవా అందుకో నాదీన స్తు పాత్ర హలు సయ్యా హుయే సయ్యా నా మనువులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడముందే నీ గ్రంథములో నుండే నా మనువులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడముంది నీ గ్రంథములో నుండి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేను me chellintun hallelujah yesayya hallelujah yesayya endu konannta ga nivu ప్రేమించితి వో దేవా అందుకోణీ నస్తుతి పాత్ర హలెలు ఏ సయ్యా హలెలుయా ఏ సైయా ప్రైజ్ లోడ్ బెదర్ అందరికీ రామన్ స్వరాజన్న ఒక పాట పాడ నన్న పాడుతున్నానా అల్లెలుయా యేసుప్రభున్ ఎల్లరూ శృతించుడీ వాళ్ళబుని చర్యలను తిలకించి స్థుతించుడి బలమైన పని చేయు వల్లవంతుని స్తీతించుడి ఎల్లరినీ స్వీకరించు నాదుని స్థుతించుడే రాజుల రాజన ఐశ్వరజు పూజనులా నేల హల్లెలుయా హల్లెలుయా దేవుని స్థుతించుడి తాంబురతోను వీణతోను ప్రభువును స్థుతించుడి పాపమును రాక్తముతో తుడిచెను స్థుతించుడి పూరతును తాళములను రోగించి స్థుతించుడి నిరంతరము మారాని యస్సుని స్థుతించుడి రాజు తూ జ హాలయాలు స్డి సూర్య చంద్రుల ేవుని స్థుతించుడి హృదయమును వెలిగించిన యశుని స్థుతించుడి అగ్నివాడ రమిరు కార్తను స్థుతించుడి హృదయమును ఒప్పించిన నాదునిస్తుతీంచుడి రాజుల రాజైన ఐశ్వరాజు భూజనుల నీల హాలెలుయా హాలెలుయా దేవునిస్తుతి తుడి యువకుల రా పిల్లలరా దేవునిస్తుతీంచుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించిస్తూ తీంచుడీ పేదలరా ప్రభులరా దేవుని స్థు తీంచుడీ ఆసులను యేసునకై సమర్పించిస్తూ తీంచుడీ రాజుల రాజన్న యేసు రాజు పూజనుల నేల హాలు హాలయానిస్తుతించుడి అగమైనా జలములరా దేవునిస్తుతించుడిలవలే సేవకులు లేచిరి స్తి చుడి దూతలరా పూర్వ బతులరా దేవుని స్తి చుడి పరమా పరిశుదులు ఎల్లర స్థుతి చుడి రాజుల రాజనజు పూజనుల నీలు ెలుయా హాలెలు దేవుని స్థుతించుడి అల్లెలు ఏసు ప్రభున్ ఎల్లరూ స్డి వాళ్ళభుని చేర్యలను తిల్లకించి స్థుతించుడి ఫలమైన పని చేయు బలవంతును స్థుతించుడి ఎల్లరినీ స్వీకరించు ఏసుని స్థుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనులానే దేవుని స్థుతించుడి హుయా థ్యాంక్ యూ బ్రదర్ దిలీప్ బ్రదర్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడన్నా థ్యాంక్ యూ అన్న ప్రైజ్ జాయిన్ అవ్వలేదు ఇంకొకరు ఎవరన్నా పాట పాడండి లోప అన్న జాయిన్ అవుతారు రవి బ్రదర్ గాని మనోజ్ బ్రదర్ గాని సుమధుర స్వరముల గానాలతో దూతల గలములతో కొనియాడబడు చున్ననాకే నారాధనా సుమధుర స్వరములగాలతో వేలా ది దూతల గలములతో కొనియాడబడు చున్ననా నీకే నారాధనా మహదానందమి నాలో పరవశి నిన్ను స్థుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరములగానాలతో वेला दिदू चुन्ना ना नीके ना नीकना ఎడారిత్రోవలునే నడచిన ఎరుగని మార్గములు నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారిత్రోవలునే నడచిన ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నివే నానందము నీవే నివే నాదారము నీవే నివే నానందము నీవే నాదరము సుమధుర స్వరములగా నలతో వేలాది దూతల గలములతో కొనియాడబడు చున్న నాయసయ్యా నీకే నా ఆరాధనా నాలో పరవశమే, నిను స్థుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశే నిన్నుస్తుంచిన ప్రతీక్షణం సుముర స్వరములగానాలతో వేలాది దూతలగలములతో కొని ఆడబడుచున్ననాసయ నీకేనాధనా సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించు చున్నావు నను విడువక నా ధైర్యం నీ వేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించు చున్నావు నన్ను విడువక నా ధైర్యం నీ ీే నీవేనా జయ గీతము నివేనివేనాస్తుతి గీతము నివేనివేనా జయ గీతము నివేనాస్తుతి గీతము సుమధురస్వరములగాలతో वेला तल चुन्ना दूत मुलत को चुनाधना महदानंदमें पारवशमे, नीु स्तुति प्रतीक्षण महदानंदमें నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరములగానతో వేలాది దూతలగలములతో కొన్ని ఆడబడుచున్నా ఈసయ్యా నీకేనారాధనా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని వేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా నీవే నివే నాతిశయము నీకే నీకే నారాధనా నీవే నివే నాతిశయము ీకేనాధనా సుమధుర స్వరములగా నలతో వేలాదిదూతలములతో కునియాడబడు చున్ననాయ నీకేనాధనా సుమధుర స్వరములగానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్యా నీకేనాధనా మహదానందమి నాలో పరవశి నిన్ను శుతించిన ప్రతి क्षण नालो परवशमे परवश नु स्ुति प्रतीक्षण सुमधुर स्वर मुला तो, वेला दूत मुलतो को आड़बड़ चुनाधना థ్యాంక్ యూ అన్నా అన్నాడు అన్నా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని తీసుకుందాం పరశుద్ధ్ర బు తండ్రి మీకేస్తుల స్తోత్రాలను అయినా ఈ యొక్క గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి వరకు తండ్రి మేము కాపాడి నడిపించి మీకు ఎంతో కథనం లేదు మా తనకు వేస్తూ నడిపిస్తుంది మీకు ఎంతో కథనం ఇంకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభావ నాశనకరమైన హేయ వస్తువు అన్న విషయం గురించి మీరు అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడుతు అనిపిస్తుంది మీకు ఇంకా వదనాలు అయినా అందులో మీ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం మేము జీవించాను ముఖ్యంగా ఈ యొక్క తనని వస్తువు పరిశుద్ధాలయంలో పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు చదువాడు గ్రహించినగా అన్నాడు అవుడు చదువడం గ్రహించడము దాని ప్రకారమే ప్రవర్తించడం త్వరగా పరిగెత్తి పొమ్మన్నారు కాబట్టి మతపరమైన జీవితం నుంచిగా బయట పెడతామని ప్రార్థిస్తాం ముఖ్యంగా ఆ యొక్క పది మంది కన్యకల గురించి మనం ధ్యానిస్తాం ఐదు మంది బుద్ధి గల వారు ఐదు మంది బుద్ధులేనివారు అయితే గొప్ప జనము బుద్ధులేని కన్యకలు లక్షా మంది బుద్ధి గల కన్యకలు కాబట్టి ఒక దశలో ఏమవుతుందంటే బుద్ధిగల కన్యకలు కూడా కొనికి నిద్రించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష నలభై నాలుగు మంది కూడా కొనకడం జరుగుతావుతుంది ఎందుకు జరుగుతూ ఉంటదంటే నువ్వు వినే బోధన బట్టి నువ్వు ఎక్కడైతే వింటున్నావు బోధ అది నేను నిద్రపుచ్చాను కాబట్టి మోసకరమైన బోధలు మత లేక మనుషుల బోధలు భూతంలో బోధలు ఇవన్నీ నిద్రపుచ్చాయి అన్నట్టు అవి ఆకర్షణీయంగా ఉంటాయి వినడానికి మంచిగా ఉంటాయి కానీ అందులో జీవం ఉండదు అన్నట్టు ఎందుకంటే మృత నది అది ప్రగణ గ్రంథం పడ మనం చేస్తాము ఆ యొక్క గత సర్పము కదా నీళ్ళు ప్రవాహం వల్లే ఆ స్త్రీ మీదకి కట్టేది కానీ స్త్రీ దాన్ని తప్పించుకుంది కాబట్టి నువ్వు ఆ నీళ్ళలో ఉండడానికి వీలలేదు ఆ నీళ్లు నీ మీద పడడానికి వీలైదు అది ఆ పెద్ద బోధలు అన్నట్టు కాబట్టి జత చడపం కక్కే ఆ నీళ్ళలో ఉండడానికి వీలెదు మనుషుల బోధలు దయ్యంలో బోధలు భూతంలో బోధన దాన్ని తప్పించుకోవాలి దానికి విరోధిష్టం ఏంటంటే ఆ జల ప్రవాహానికి గొప్ప జనం గొప్ప కలిసి మనం గృహజనం ఈరోజు అంతా నిలమయం అయిపోయింది ఏది అయితే గతసర్పం రోడ్లకి వెళ్ళిన వీళ్ళని ఎందుకు ఎందుకు దిగులు కానీ మనం అటుకు దాంట్లో పోవడానికి వెళ్ళలేదు కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ గృపజనము సహవాసంలో వాటితో సంభాషిస్తున్నప్పుడు ఆర్గ్యూ వాడి మృదన్నది ఎఫెక్ట్ మన మీద పడుతూ మనం నిద్రపోతూ ఉంటుంది కూడా పడతాయి ఎప్పుడైతే నువ్వు మేల్కొని దాన్ని అశయించుకుంటావో నీ మీదికి ఆ ఎఫెక్ట్ ఉండదన్న మనం చూస్తాం కూడా ఎరచులేం చుట్టూ ఆ అన్యులు దాన్ని చుట్టుముట్టించినప్పుడు దాన్ని సైనికులు అన్యుల సైనికులు చుట్టుముట్టినప్పుడు పారిపోమ్మని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని చూపించాను మార్క్స్ వార్తలో కాబట్టి పరిశుధ ఆలయంలో పరిశుధ స్థలంలో నిలు మనిషి కాబట్టి నిలవగలడు వాడు బలిపోతా నిలబడతాయి మనం చెప్పేది బయలుపక్షు గురించి కానీ ఇప్పుడు నిలిచి ఉండేది మనిషే పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలకు నిలబడాల కొత్త నిబంధన కాలంలో దేవుని బిడల బదులు సైతాన్న మనుషులకి నిలబడుతుంది అదే అపవిత్రమైన అది చూసేవాడే తప్పించుకోవాలి త్వరగా బయటికి వెళ్ళిపోవాలి అందుకే ఈ రోజు సంఘంలో ఆ మీలో మీ మధ్య నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరిది అంటారు వ్యూహాన్ పత్రికలు వ్యూహాన్ భక్తులు కాబట్టి మీ మధ్యలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరగా అంటే పరిశుద్ధాలయంలో ఉన్నారా లేదా పరిశుద్ధ స్థలంలో నిలిచిందా లేదా వీళ్ళందరూ అంత్యక్రీస్తులు దేవుడికి విరుడులు కానీ దాన్ని బలవంతం చేత పట్టబడింది అది అది రోజు ఉదాహరణకి ఇప్పుడు కట్టిన మందిరం చేస్తాం కదా సులమును కట్టిన మందిరము అది మొట్టమొదటిసారి మందిరం అది పరిశుద్ధ స్థలం వాళ్ళు కట్టినప్పుడు అక్కడ బలి బలి అర్పించిందో యాజకులందరూ నిలబడింది అక్కడ పశుధాలమె నిలిచిన దాని తర్వాత రెండవ మందినం ఎప్పుడు కట్టబడింది మనకు తెలుసు అది కాలంలో కట్టబడింది నిహమ్య టైంలో కేవలం మరమత్తు చేయబడింది దాన్ని తిరిగి కట్టబడింది ఏ రోజు కాలంలో ఎందుకంటే బబులో కాలం తర్వాత అది ముఖం శిథిల శిథిలైపోతే హేరోదు దాన్ని మరమ్మతుడు చేపించి మంచి గట్టి పొగడము అయితే రెండోసారి కట్టబడింది అది రెండవ టెంపుల్ అంటారు దాన్ని మొదటి టెంపుల్ సొలమోన్ కట్టింది టెంపుల్ హేరో దరమ్మత్తు చేసి తయారు చేస్తుంది కానీ మూడవ టెంపుల్ లేది వచ్చి మూడవ టెంపుల్ నువ్వే నేను మొదటి కొంత రాష్ట్రపత్రిక మూడవ దేవు పదహారు రాష్ట్రం లేమంటాడు అంటే మీరు దేవుని ఆలయం తెలియ మీ గురికెరగలేదా అంటాడు మీకు తెలియదా అంటాడు అందులో దేవుని యొక్క ఆత్మ నివసించును అన్న విషయం మీరు గ్రహించలేదా అని పెడుకోవాలి కాబట్టి దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటుండో మన హృదయంలో అదే పాయింట్ అన్నట్టు కాబట్టి అక్కడ తప్ప ఆయన ఇంకెక్కడ ఉండలేడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాల దాని మనము హెబుల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయము పదకొండు పన్నెండు వర్షాలలో కూడా ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం మీ దగ్గర వల్ల తిన కూడా చదవచ్చు పెద్ద పత్రిక తొమ్మిదవ అధ్యాయం మీకు అర్థమవుతుంది ఇప్పుడు టెంపుల్ లేదు ప్రకృతి సహజమైన టెంపుల్ లేదు అది కూలిపోయింది వాళ్ళు దాని దగ్గర దానికి గోడ మిగిలిందని అందరికీ చేశారు కదా ఇది అబద్ధం వాళ్ళు తొమ్మిదవ అధ్యాయం టెబ్బ రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు చూస్తాం దానికి సంబంధించి ఇది అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి దాన్ని నిత్యమైన విమర్శ సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైన కానీ మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తంతో పాత తన స్వరత్నంతో ఒక్కసారి పరిశుధాలయంలో ప్రవేశించే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేది కాబట్టి ఆ మనం అక్కడ చూస్తున్నాం మేకల యొక్క కోడల యొక్క అర్థంతో కాక స్థలంలో తొలగించింది కాబట్టి పరిశుధ స్థలంలో అతను ఉన్నప్పుడు అతని స్థానంలో ఇంక ఓరు వచ్చింది అది అపరిశుద్ధమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకేసారి ఇంకా మేకలకు గొడల రక్తంతో అది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టిరంతా నూతన నిబంధన విధానం కాబట్టి నూతన నూతన నూతన నిబంధన విధానం అంతా ఆత్మీయమైంది దేవుని నమ్ముకులను బిడలే దేవుని ఆలయం కాబట్టి వారి మధ్యలో ఏది అపవిత్రమైంది నిలిచినా అది నాశనానికి నడిపిస్తాయి మొత్తం జీవితం మధ్య గుండే తప్పలేదన్న విషయం మనం చూస్తాం ఆ హెబ్బుల్ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయంలో దాన్ని హెచ్చరించండి చూడండి హెబ్బుల్ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము ఆరో వచనం పూర్ణ హోమములను పాప పరిహారత బలు నీకు కావు ఆయన అవి ఇష్టం లేవంట చూడండి ఎంత తేటగా చెప్తున్నాడు ఆరవ అధ్య వచనం పూర్ణ హోమములను పాప పరిహార బలు నీకు కావు దాని తర్వాత తొమ్మిదవ వచనం చూడండి ఆయన నీ చిత్తమేస్తకు ఇదిగో నేను వచ్చి నాడని ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్తున్న అర్కింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థి స్థిరపరచటకు మొదటి దానిని పొట్టివేయిచున్నాడు ఇంత తేటగా చూడండి దేవుడు మొదటి దాన్ని పొట్టివేసిండు ఎందుకంటే రెండవ దాన్ని స్థిరపరచటం మొదటిది పాత నిబంధన రెండవది ప్రత్యనిబంధన విధానాలు కాబట్టి రెండవ దాన్ని స్థిరపరచటకు మొదటి దాన్ని పొట్టివేయిచున్నాడు మనం దాన్ని గమనించాం అదేవిధంగా ంత తేటగా అక్కడ చెప్తున్న దేవుడు పౌలు ద్వారా పండవచ్చింది ఈయనైతే పాపంలో నిమిత్తమే కథకాలంలో నిలిచి ఒక్క అర్పించింది కాబట్టి పరుశుధాలంగా నిలవాల్సింది యేసు ప్రభు యశ్ ప్రభుకు ప్రత్యధిక మనం నిలవడవచ్చుంది నిలవడం అంటున్నాం కాబట్టి పశుధాల పరుశుధ స్థలంలో నాష్టకరమైన హేయ వస్తువు నిలిచిన చూచినప్పుడు చదువుడు గ్రహించింది గాక ఈ ఉదయాలో ఉండేవాడు పారిపోలుగాక కాబట్టి పశుద్ధ స్థలంలో నిలిచినది ఏంది యేసు ప్రభు ఏసు కాకుండా ఇంకేది నిలిచినా అది అపవిత్రమైంది యేసుప్రభుకి ప్రతినిధిగా పరిశుద్ధ జనంగా మనం మనం నిలబడగా అపవిత్రమైన మనుషులు జీవిస్తే అన్యులు జీవిస్తే సర్పంలు జీవిస్తే అక్కడ నిలబడితే పరుశుధ అలంబే రోజునే సర్పంపు తేళ్ళు కాబట్టి అది అపవిత్రమైంది అది నాశనానికి నడిపిస్తుంది ఎక్కడ సర్పండి తేళ్ళుంటే అక్కడ ఖచ్చితంగా నాశనమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇవి సం ఇవి బేసిక్స్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ పాత నిబంధన విధానాలు నాశనకరమైన వస్తువులు ఇప్పుడు బాగా అర్థమవుతుంది పాత ఆచారాలు నాశనకరమైన హేయ వస్తువులు అవి ఏ తీసుకొచ్చుకుంటున్నారు క్రైస్తవులు చర్చిలో దేవునికి ఎన్న ఉన్న ఏమైనాయి అవన్నీ మనం చూసినాం కూడా గతంలో అపవిత్రమైన వస్తువులన్నీ మందిరంగా తీసుకురావద్దు అవి ఏమైనవి గుడి వాడిని గుండి వాడిని తీసుకొని రావద్దు దాని తర్వాత దేన్ని అర్పించాలని దాన్ని అర్పించాలా అక్కడ చెప్పిండు లే ఎక్కడ చూస్తాం ద్వితీయోపదేశగా ఉండడంలో చూస్తాం మనం ఇరవై అధ్యాయంలో అన్నీ దానికి సంబంధించినవి ఏవి అపవిత్రమైనవి అనేది దాని తర్వాత లైంగిక సంబంధాలు స్త్రీ పురుషులు కాక పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు జీవించడం కూడా అది దేవునికి ఏమైందే ఈరోజు ఉంది ఈరోజు హోమ సెక్షువల్స్ కి లేక స్త్రీలు స్త్రీలు కలిసి జీవించే వాళ్ళకి సెపరేట్ చర్చ్ ఉంది దాని పురుషులు జీవించే వాళ్ళకి సెపరేట్ చర్చ్ ఉంది కానీ చర్చ్ అంటారు గే చర్చ్ అంటారు ఇది ప్రపంచం పాస్టర్స్ కూడా గే పాస్టర్స్ అన్నారు అంటే పురుషులు పురుషులు జీవించే పాస్టర్స్ ఉన్నారు వాళ్ళని మనం వ్యతిరేకించాం ఎందుకంటే దేవుడు మనుషులను ప్రేమిస్తాడు పాపంని కాదు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపంని ప్రేమించాడు మనం కూడా అంతే ఎవరైనా హోమోసెక్షువల్స్ ఉంటే ఆ ఉంటే మనం వాళ్ళని ద్వేషించి దర్శించక దేవుడిని ప్రేమ చూపించాలా వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళని నడిపించాలా ప్రపంచం పెద్ద కూడా దాని ధర్మాల ఉన్న తెలియాలి ధర్మాల ధర్మాల విగ్రహారందం కూడా హేయమైంది జీవించడం హేయమైంది అబద్ధాలు చెప్పడం ఏమైంది దాని తర్వాత నిరపరాధులు రక్తాన్ని చిందించడం దీవం చూసినది ఏమైంది అట్లా ఎన్నో మనం చూస్తాం ఏమైనవి కానీ పరుశుద్ధాలంలో నిలిచినది ఏది ఏమైంది దశ నాశనకరమైంది అంటే అపవిత్రమైంది అది మనం తీసుకున్నాం సర్పమిత్రీళ్ళు అక్కడ నిలబడడం మీరు అది ఏమే అది డైరెక్ట్ ఎప్పుడు పబ్లిక్ ని చెప్పకూడదు నాకు ఈజీ కాదు అది వాక్యం స్వీకరించరు ఎందుకంటే మన వాక్యాలు చాలా మందికి కారణంగా ఏదో వినడానికి బాగుంటాయి కానీ జ్ఞాపకం చేసుకొని మెమరీస్ పడిగా ఉంటాయి విధిగా అందుకని మనం కూడా ఊటుక రిపీట్ చేసి చెప్తా ఉంటాను పని సార్లు రిపీట్ చేస్తేనే ఉండాలి చాలా సార్లు ఈ వాక్యాలని మనం నాశనము కలిగించే హే వస్తువు ఇది ధాన్యాలు చెప్పినట్లు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయంలో అది నాశనాన్ని కలిగిస్తుంది ఏ హే వస్తువైనా నాశనం కలిగిస్తుంది నాశనకరమైనది హే వస్తువు కొట్ మనకు ఇష్టపడికి కాబట్టి ఇది పరిశుద్ధాలయంలో నిలిచడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దేవుని దృష్టిలో ఆత్మీయ ఇస్రాయల్ మొదటి నుంచి కూడా పరిశుద్ధమైంది శారీరకమైన ఇస్రాయల్ అపవిత్రమైంది కాబట్టి శారీరకమైన ఇస్రాయల్ ని దేవుని కంటే ఎక్కువ విలువరిస్తే అది నాశకరమైన ఏ వస్తువు ఈ రోజు చర్చ్లో ఉంది ప్రపంచం అంతట ప్రతి చర్చ్ శారీరకమైన ఇసాత్వాలకి కాని అనేది ఏర్పరచబడిగా వాళ్ళు మనం అనేది గ్రహించలే మనమే పరిశుద్ధ స్థలంలో నివసించాలా మనం వాళ్ళని నిర్చిపెట్టుకొని మనం ఎంత గురి చెప్పినా ముందు పెడుతున్నట్టు అదే నువ్వు చేసినావు తప్పన్నట్టు ప్రత్యేక ప్రత్యేక సిస్టమ్ లో కాబట్టి వీటిని గ్రహించిన నువ్వు నీ యొక్క స్టాండింగ్ ఏమనేది నువ్వు అర్థం చేసుకోలే నీ యొక్క వ్యక్తిగత గురి తీర్పు నువ్వు పరిశుద్ధ జనంగా మార్చుకున్నాడు నేను కాదు అని చెప్తే నువ్వు నేను పరిశుధ జనంగం కాదు బ్రదర్ ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు ఈరోజు ఇస్రాయల్ దేశంలో ఉన్న వాళ్ళే పరుషుధ జనంగం అంటే నువ్వు ఏషావుగా మారినావు అన్నట్టు దేవుడిని యాకోబ్గా మారిస్తే నువ్వు ఏషావుగా మారుతున్నావు అంతే తేడా అందుకు నువ్వే అపవిత్రమైన ఆ నిషేధమైన నాశనకరమైన హేయ వస్తువులాగా నువ్వే తయారవుతున్నావు కాబట్టి ఇవి రెండు లేయర్స్లు అర్థం చేసుకోవాలా మొదటిది సర్పంలో పేళ్ళు నాశనకరమైన హేయ వస్తువులాగా పరుషుల స్థలంలో నిలబడ్డి వాళ్ళతో పాటు నువ్వు లభంటే నేను కాదు పరిశుద్ధ జనంగా ఇష్టాలు అని కాబట్టి ఇప్పుడు చర్చ మొత్తము ఆ అపవిత్రమైన లేక నాశకరమైన వస్తువులాగా చర్చే ఉండిపోయింది బాగా అర్థం చేసుకోండి పరిశుధాలలో మనుషులే అట్లా జీవిస్తుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈరోజు బాగా దీర్ఘంగా అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవి ఒకేసారి చెప్తే కూడా అర్థం కావడానికి ఎందుకంటే ఒక క్లాస్ లాగా ఉంటది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి నేర్పుతోనే వీటిని మనం గ్రహించగలవు కాబట్టి కొన్ని వాక్యాలు చేస్తాము కొరించుల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఐదు వచ్చ ఐదవ వచ్చిన పొరంజిల్ రాష్ట్ర పత్రిక మొదటి కొరించుల్ పత్రిక అధ్యాయం ఎండి అవచ్చిన కాబట్టి ఏది పులి పులిసిపోయినదంతా నాశనకరమైన హేయ వస్తువు పులుపు అంటేనే నాశనం కదా మొత్తం చెడగొడుతుంది అన్నట్టు ఆహారాన్ని పిండిని మొత్తం చెడగొడుతుంది ఆ పిండి దేనికి పనికిరదనట్టు అంటే నాశనం అయిపోయింది కాబట్టి పిండి అంటే గోధుమలు గోధుమలు అంటే గొప్ప కాబట్టి ఎనిమిదిన వర్షాలు ఏమంటున్నట్టే కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో నేను కాకుండా చూడండి పాత పులిపిండి ఎట్లుంటుంది దుర్మార్గత దుష్టత్వం ఇవి రెండు గుంపుల సర్పమి దుర్మార్గత దుష్టత్వం దుష్టుడు దుష్టుడు అంటే సైతాం కదా దుర్మార్గం అంటే తేళ్లు ఎన్నుకున్న మార్గం తేళ్ళు చేస్తే దృష్టిని వెంబడిస్తుంది కాబట్టి దుర్మార్గాన్ని ఎన్నుకునేది మంచి మార్గం ఏశ్వరం అవి చర్పముల మార్గం ఎన్నుకున్నది అంటే సర్పం అంటే సైతానికి సాదృశ్యం కాబట్టి చర్పము మార్గం ఎదుర్కొన్నారు దుర్మార్గం అంటే దుష్టత్వం అంటే వాడు మొదటి నుంచే దుష్టుడు కాబట్టి సైతానికి సాదృశ్యం కాబట్టి సర్పంలు తేళ్ళని కలిసిన పులిపిండి ఉండొద్దు మనం అయితే ఎట్లు ఉండాలంటే పులిపిండి కాకుండా పరిశుద్ధంగా ఆలయం నివహించి నిలబడేవాళ్ళు నిష్కాపటమును సత్యమైన పులిపిండితో పులి అని పిండితో అంటే బయట ఒకటి లోపల కాకుండా నిష్కాపటమును సత్యము అను పులి పిండి రొట్టెతో పండగ ఆచరించాల ఈ యాగం ఇండియేదో పండగ ఆచరిస్తా ఉంటాం అది కాదు విధానం అని చెప్తున్నది అక్కడ అయితే అక్కడ ఏముందంటే తెలుగులో చూస్తున్నాము ఆ పులి పిండి ఎట్లా ఉంటుందంట నిష్కపటము సత్యము పులిసిన పిండి ఎట్లుంటది దుర్మార్గత దుష్టత్వం అయితే నేను పోయిన వారం పోయినసారి చూపించే ఈ దుర్మార్గత దుష్టత్వం అన్న విషయాలు ఏ రీతిగా ఉన్నాయన్నది జేమ్స్ రామ్ నంబర్ తో చూస్తున్నా నేను దుర్మార్గత ఇంగ్లీష్లో అయితే మ్యాలీస్ ఎంఏఎల్ఐసి అని ఉంది పదం దుష్టత్వం అంటే వికెడ్నెస్ అని ఉంది అంటే టూ అంటే టూ ఫైవ్ ఫోర్ నైన్ ఏముంది అంటే చెడుతనం బ్యాడ్నెస్ చెడుతనం డెప్రావిట్ అంటే డెప్రావిట్ అంటే దిగజారిన జీవితం ఆర్ మాలిటీ అంటే క్యాన్సర్ పుండ్ వచ్చినంత జీవితం క్యాన్సర్ పట్టినట్టు జీవితం దాని తర్వాత ట్రబుల్ ఈవిల్ నాటినెస్ అంటే కోకిరి చేష్టలు దుష్టత్వం సో మ్యాలిస్ కూడా దుష్టత్వం ఉందని చెప్తున్నారు టూ ఫైవ్ 2556 ఫైవ్ ఫైవ్ సిక్స్ ఏముందంటే దాని రూట్ వర్డ్ టూ ఫైవ్ ఫోర్ నైన్ యొక్క రూట్ వర్డ్ టూ అక్కడ ఏముందంటే వర్త్లెస్ అంటే విలువలేని వాళ్ళు డెప్రావ్డ్ అంటే బహు బహు నీచంగా దిగజారిపిన వాళ్ళు బ్యాడ్ ఈవిల్ ఇతరులకు హాని చేసేవాళ్ళు అలచడి గలిబిలి చేసేవాళ్ళు అని కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఏమైన వస్తువులే దేవు దృష్టిలో అని చెప్తుంది వాచల్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే సామెతల గ్రంథంలో ఒక వాక్యం చూడండి సామెతల గ్రంథముగవ అధ్యాయం ఈ వాక్యాలు జరించాలంటే మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచి కాన్సన్ట్రేషన్ ఉంటే దీని ఎంతో ఆనందించచ్చు ఈ వాక్యంలో నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పదిహేనవ పదిహేడవ వచ్చినం లేకపోతే కీడు చేత దొరికిన దానిని వారు భుజించురు ఏం చేస్తారంట వీళ్ళు కీడు చేస్తారంట దాని తర్వాత బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగు చూడండి కీడు బలాత్కారం ఈ రెండు గుణాలు అన్నట్టు అంటే సర్పలు తేలివి దోచుకుంటే బుద్ధి అన్నట్టు వీళ్ళది కదా కీడు చేస్తారు దాని తర్వాత బలాత్కారం చేస్తారు కీడు చేసేం చేస్తారు దొరికిన దాన్ని భుజిస్తారంట బలంకరం చేసి దొరికిన దాక్షాస్త్రమతారంటీ ఎప్పుడు పట్టపగలేముంది అక్కడ ఇప్పుడు వికెట్నెస్ అంటే దుష్టత్వం ఫోర్ వన్ ఎయిట్ నైన్ ఫ్రమ్ రూట్ వర్డ్ ఫోర్ వన్ నైన్ జీరో ఏముందండి అది కూడా డెప్రావిటీ అంటే బహు ఘోరమైన స్థితి ప్లాట్ అంటే ఏమంటారంటే విరోధమైన ప్లాన్స్ ని ప్లాట్స్ అంటారు ఇంగ్లీష్లో ఒక వ్యక్తికి విరోధంగా ప్లాన్ చేయడమే ప్లాట్ అంటారు ప్లాట్స్ అంటే భూమిలో కూడా ప్లాట్స్ అంటారు ఇంకొక మీనింగ్ ఏంటంటే ప్లాట్ అంటే ఒక వ్యక్తికి విరోధంగా ప్లాన్ చేయడమే ప్లాట్ అంటారు కాబట్టి అటువంటి వికిడ్నెస్ అంటే వాడి వాడికి విరోధంగా వాడిని లేదా పన్నాగాలం పన్నాగం అనేది ప్లాట్ విరోధమైన పన్నాగాలు అన్నీ వారి అన్నిలా వేసుకుంటారు అన్నట్టు అది దుష్టత్వం కాబట్టి మనం మటు త్వరగా అక్కడి నుంచి బయలుదేరం అలాగే లూకాసు అధ్యాయంలో ఏమంటాడంటే ఇరవై ఇరవై వచనంలో ఎర్శలేము చుట్టూ అనిలా సైనికులు చుట్టుకున్నారు చూడండి ఒకసారి ఇరవై ఒకటవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచనాలలో చూస్తాను వీళ్ళు కాస్త వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు చేత చుట్టపడుటం మీరు చూచి చూన్న చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకోండి ప్రకృతి సహజంగా ఆత్మీయంగా కానీ ఇప్పుడు ఎరుసలేం చుట్టూ ఉన్నారు ఉన్నారు అరబ్ దేశాలు వీళ్ళందరూ ఉంటారు వ్యతిరేకంగా రుషలేము దండ్ల చేత అంటే సైనికుల చేత శత్రు సైనికుల చేత చుట్టపడటం మీరు చూసినప్పుడు దాని నాటము సమీపమైనా తెలుసుకున్నది అప్పుడు యూదయలో ఉండు కొండలకు పారిపోవాలను దాని మధ్యలో ఉండేవాడు వెలుపలిగిపోవలను పల్లెటూళ్ళలో వారు దానిలో ప్రవేశింపకూడదు పల్లెటూళ్ళలో వాళ్ళు సిటీకి రావద్దు అని చెప్తుంది అంటే నేను చెప్పాడు ఇది కాదు ఊరు నెలలకు వెళ్తే కాదు ఇది ఆత్మీయ చిహ్నాల గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ఎరసలేములో ఉంటావో అక్కడ నీకు తప్పదు మరణం ఎందుకంటే దాని చుట్టూ దండు గండ చేత చుట్టబడింది అది కాబట్టి నాశనకరమైన హే వస్తువు దేనికి సంబంధించి అంటే ఇక్కడ చాను ఇంత ఇంత ప్రకృతి సాధ్యంగా చెప్తున్న అది చుట్టబడుతుంది ఎరసలేము మొత్తము ఆక్రమించబడుతుంది అనిల చేత అంటే సర్పములు తేళ్లు మొత్తం దాన్ని శబ్ద చేసి పెట్టుకుంటాయి అప్పుడు మీరు చూస్తారన్నట్టు దానికి సంబంధించిన దానికి దాని భక్తుల స్థితి భయంకరంగా ఉంటుంది అన్నాడు కాబట్టి త్వరగా దాని నుంచి మనం బయటికి వచ్చేసేయాల దాని మధ్యలో ఉన్నవాడు త్వరగా బయటికి వెళ్ళిపోవాలని చెప్తుంది వాక్యం అది పాయింట్ కాబట్టి నాటకరమైన హేయ వస్తువు ఎక్కడ నిలవాలా మీరు చూస్తారో త్వరగా అక్కడ నుంచి బయలుదేరాలా అని చెప్తున్నాడు అదే మనం ఎల్బియా కాలంలో చూస్తాం అనేక సార్లు ఎన్ని సమాచారాలను చూస్తాం యాభై ఒకటో అధ్యాయం అంతా బొబ్లోకి వెళ్ళి బయటికి రండి అని చెప్తున్నాడు లేకపోతే కనుక పట్టిన దుస్థితి మీకు అన్నాడు ఏషియా భక్తులు యాభై రెండవ కూడా మనకు చూపించిండు త్వరగా దాని నుంచి బయటికి పోకపోతే దానికి పట్టిన శ్రమ మీకు చెప్పిండు కాబట్టి త్వరగా దాని నుంచి బయటికి రావాలా ఒకసారి ఏమండి కొడతెల్ పత్రికలు కూడా ఆ విషయాలు మనకు రెండవ అధ్యాయం కొడతెల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి మొదటి కొరంద్రిక రెండవ అధ్యాయము ఆరవ అధ్యయము మొదటి కొర పత్రిక ఆరవ అధ్యాయము మొదటిగా రెండవ కొరంతి నాష్ట పత్రిక అల్లిగా డిస్టర్బ్ అవుతుంది నాకు మైండ్కి అర్థం కావట్లేదు రెండవ కొరంతి నాశన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుని ఆలయం నాకు విగ్రహములతో ఏమి పొందిక నాష్టకరమైన హేయ వస్తువు విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువ విలువనిచ్చాడు మనము జీవం గల దేవుని ఆలయమై ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడిన ఉందును వారు నా ప్రజల ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుగడలి ప్రత్యేకంగా ఉండు ఎవరు మైతే ఎలెక్కెళ్ళి చెప్పండి బబులోనే కదా మద్దపాని ప్రత్యేకంగా ఉండండి సెపరేట్గా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టకు ఉండడని ప్రభువు సరే చెప్పుచున్నాడు మరి నేను మిమ్మల్ని చేర్చుకుందను మీకు తండ్రినై మీరు నాకు కుమారుడును కుమార్తెలై సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు దాంట్లోకి రాకపోతే నీకు ఆయన తండ్రి కాలేడు నువ్వు ఆయనకి కుమారునివి కుమార్తెవు కాలేవు అపవిత్రమైన దాన్ని ఏది ముట్టకుడు కదా పదిహేడవ వచనంలో ముట్టడం అంటే ఏంది నిజంగా కూడా నన్ను ముడతాడు అక్కడ అసలు నీకు ఆత్మీయమైన విషయాలు ఉంటే ఎట్లా ముడుతావు ఆత్మీయమైన వివన్నీ ఆత్మీయం అయితే మళ్ళీ ముట్టకూడే ఎందుకు చెప్తున్నాడు ఏంస్లో నంబర్ చూస్తున్నాడు టచ్ టచ్ అంటే ముట్టడం కదా సిక్స్ రిఫ్లెక్సివ్ ఆఫ్ సిక్స్ ప్రాపర్లీ టు అటాచ్ వన్ సెల్ఫ్ ముట్టడం అంటే ఏంటంటే దానికి అంటుకొని జీవించడం అంట ముట్టడం అంటే కాబట్టి నాష్టకరమైన హే వస్తువుకి అంటుకోబట్టి ముట్టుకోవడం అంటే దానికి అంటుకొని ఉండడం అటాచ్ వన్ సెల్ఫ్ అని అపవిత్రమైనది అన్క్లీన్ వన్ సిక్స్టీ నైన్ ఏముందంటే అపవిత్రమైందంటే నిషిద్ధమైంది భూతంలకు సంబంధించినది కంపు కొట్టున్నది అని కూడా అర్థం కాబట్టి ఇది సైతాన్లకు సంబంధించిందన్న విషయానికి జ్ఞాపించ నిషిద్ధమైంది అండ్ ఇవి మీరు చూసినప్పుడు ఏం చేయాలా లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం అది చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా లూకాసు వార్త అధ్యాయం మరికొన్ని విషయాలు నేను తర్వాత చూపిస్తా లూకాసు వార్తకి వెళ్ళిపోదాం ఇప్పుడు లూకాసు వార్త అధ్యాయం ఇరవై వచనం ఇవి జరుగు జరుగు అను మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని చెప్పండి ఇది ఏ రీతిగా చేసుకుంటారు ఇప్పుడు ఇది ప్రపంచం ఉంది ప్రతి చర్చ్ సిస్టమ్ ఉంది ఆహాటంగా అపవిత్రమైంది నాష్టకరమైన వస్తువులు చర్చి సిస్టమ్ ఉన్నాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎంత పిచ్చోళ్ళు అనేది చర్చ్ ఉండేవాడు ఇది నిజంగా ఎరుసలేము లో మందిరం కడతారు అక్కడ వాడు కూడా పందిని నర్పిస్తాడు అని ప్రకటిస్తున్నారు ఎక్కడ లేదు అటువంటి వాక్యం ఏ ప్రవచనం లేదు అట్లాంటి వాక్యం వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ సిరియా దేశపు రాజు ఉండే కదా అంతే ఒక అనే వ్యక్తి ఆ వ్యక్తి అర్పించిండు కాబట్టి ఆ యేసుకంటే ముందే మూడు సంవత్సరాల క్రితమే జరిగింది కాబట్టి మళ్ళా తిరిగి అట్టడానికి మందిరంగా తిరిగి మళ్ళా ఆడు అటువంటి చెడు వాటిని అర్పిస్తాడని చెప్తున్నారు అంటే వాళ్ళు ప్రకృతి సహజంగా చేస్తున్నారు బైబిల్ కి ఆధారం కూడా లేదా వాక్యాలు కాబట్టి అక్కడ మనకి ఏమని చెప్తుందంటే ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని మీ విడుదల సమీపించున్నదా నేను కాబట్టి ఇంకా ఎక్కువ సమయం లేదు మనకి ఎక్కువ కాలం లేనే లేదు మనం విడుదల సమీపించింది ఈ లోకం నుంచి మనకి విడుదల ఈ శరీరం నుంచి బలహీనమైన శరీరం నుంచి మనకు విడుదల మనం తప్పించుకోవాలనేది మనం ముప్పై అరవశం చెప్తున్నాం కేబిపిఎంకి ముఖ్యమైన వాక్యం ఇది కాబట్టి మీరు జరగబో వీటి తప్పించుకొని మనుషుకు ఎదుట నిలబడటకు శక్తిగన వరగ ఉన్నట్లు ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను అందుకు మనము ఈ యొక్క ప్రార్థనను మనం కొనసాగించుకుంటాం వినిపిస్తులేదా ఇప్పుడు వినిపిస్తుంది కాబట్టి ఈ వాక్యం అర్థమైన మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన విమోచన బహు సమీపం తలలెత్తుకొని మనం జీవించాలా లిఫ్ట్ ఆఫ్ యువర్ హెడ్స్ అంటే నీ మీద ఎటువంటి అనుమానం అవమానం ఉండకుండా నువ్వు సిగపడకుండా ధైర్యంగా నిలబడాలా ఆయన కొరకు కనిపెట్టుకోవాలనేది లిఫ్ట్ ఆఫ్ యువర్ హెడ్స్ మీ తలలు ఎత్తుకోండి అంటే అర్థం అది ఆ మీ తలలు ఎత్తుకొని జీవించడం అంటే ఏంటంటే ఆ కాబట్టి మనం తలలు ఎత్తుకోవాలా సిగపడే వాళ్ళగా తల తీల్చుకోవద్దు ఆయన వచ్చే టైంకి ఎందుకంటే మన విమర్శనం బహు సమీపం ఉంది వీటన్నిటి జాగ్రత్తగా పరిశీలించి మనము ఆ వాటి ప్రకారంగా మనం సిద్ధపడాలా బహు షార్ట్ టైం ఇంకా వెరీ వెరీ షార్ట్ టైం ఎకానామీ అంత కొలాబ్స్ అవుతుంది మీరు గమనిస్తున్నారా మనకి దేవుడు ఎప్పుడో చూపించింది ఎకానామీ కొలాబ్స్ ఎట్లయింది ఆయిల్ చూడండి ఎంతగా పెరిగిపోయింది ధరలు ఒకేసారి ముప్పై నలభై రూపాయలు పెరిగిపోయింది ఒక్క సంవత్సరంలో నలభై రూపాయలు ఎప్పుడు పెరగలే చరిత్రలో ఫస్ట్ టైం పెరిగింది ఇంకా పెరుగుతూనే ఉంది అది పెరుగుతూనే ఉంది అంతా అలజడి ప్రపంచం అంతగా అల చెడి ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు కాని ఇది మన ప్రభుత్వ సృష్టి కదా ఆయన సృష్టించి ఆయన సృష్టిని మనుషులు తారుమార్చడానికి ప్రయత్నిస్తే ఆయన ఎందుకు ఊరుకునే ఉంటాడు మనం మటుకు మనుషులకి ఇవి చూపించాల ఈరోజు పరిశుద్ధ ఆలయం ఏ రీతి ఉంది బ్రదర్ అని అడిగితే నువ్వు ఈ వాక్యం చెప్పించలేవు పరిశుద్ధ ఆలయంలో నాష్టకరమైన హేయ వస్తువు నిలబడింది ప్రపంచమంతట వస్తువు ఎట్లా నిలబడుతుంది నువ్వు నిలబెడితేనే నిలబెడుతుంది అంటే మనుషులు నిలబెడతానే కదా కాలంలో విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారు కృత నిబంధన కాలంలో ఆత్మీయ విగ్రహాలు వచ్చే వారము దీనికి సంబంధించిన విషయాలు మరికొన్ని మీకు చూపిస్తాను నేను అనుకుంట బహుశా వచ్చే వారం కానీ అటు వచ్చే వారం క్లోజ్ చేసేస్తాను ఈ టాపిక్ క్లోజ్ చేసేసి కొత్త టాపిక్ నేను స్టార్ట్ చేస్తామన్న ప్రారంభ గంధంలో ఎందుకంటే మనకి షార్ట్ టైం ఉంది కాబట్టి ఇవన్నీ సైమిల్టేనియస్ చూడాలి కేవలం ఆదివారం ఒకరోజే చూడడం కాదు కూడా వీటిని చూసుకొని త్వర క్లోజ్ చేసుకుంటే ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ మనకు వచ్చేస్తుంది అన్నట్టు కాబట్టి పరిశుద్ధాలయంలో లక్ష నలభై మంది నివసిస్తారు దాని తర్వాత గొప్ప జనం కొరకొక ప్రాంగణం ఉంటుంది దాని తర్వాత అన్నిల కొరకొక ప్రాంగణం ఉంటుంది పరుష పరిశుద్ధాల మందిరంలో కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో లక్ష నలభై నాలుగు వేల మంది నిలబడతారు దాని తర్వాతనే గొప్ప వెనకల లక్ష మంది వెనకలనే గొప్ప ఉంటారు దానికి సంబంధించిన వాక్యాలు నేను పక్కన గ్రంథం పదకొండు అగ్గాలు ఉంటాయి ఇవన్నీ అవి మీకు నెక్స్ట్ వీక్ చూపిస్తాను ఏ రీతిగా మనము పరిశుధపరచబడాల దేవుని వాక్యం ద్వారా తప్ప వేరే మార్గమే లేదు ఒక్కసారి ఆయన రక్తంలో కడగబడిన నువ్వు ఆయన వాక్యం చేత స్నానం చేసుకోవాలా ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితాలు ఉండాలని అవన్నీ నేను వచ్చేవారం మీకు దీర్ఘంగా చూపిస్తాను అందరికీ దేవుడు తన కృపలో మన అందరినీ భద్రపరుచుకొని ఆయన ముఖ ముఖ కాంతిని మన మీద ప్రసరింపజేయాలన్నారు మనం అందరం ఆయన ముఖ కాంతిని ముఖాన్ని చూడాల కనుక్కోవాలా ఆయన మహిమలోనికి ప్రవేశించాల lord i want to see your glory me mm -hmm. mahimanni mm nin jodala pravu kannulara moshi mm -hmm. arithike prayas padidle endu sachipottu moshi anadu aina nin paraledu nin sachina paraledu kannine jodala nu anni cheptanu mandira meedla katukottu katukottu ani cheptanu gaani avati avi gaad asalina tadam aipindi ippudu nimukakadina avasaram nimma mahimalo mahimannyana kallara chudala ana tapanatho parigettindi nenu manaku kuda ade mahima aina mukakantini మనము చూడాల దాని కొరకు కనిపెట్టుకోవాలా అటువంటి సేవా జీవితంలో ప్రభు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరశుద్ధర వాటి తండ్రి మీకు వందాలైనా సర్వోనతేవ మీకే కృతజ్ఞ తెలిసేది ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ అవునైనా పశుద్ధాలయంలో పరిశుద్ధ స్థలంలో నాష్టకరమైన ఏ వస్తువు నిలిచిన వీళ్ళు చూచినప్పుడు చదువువాడు గ్రహించినగా అన్నారు ప్రభు కాబట్టి పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హే వస్తువు నిలిచిట్ట మేము చూస్తున్నాం నేను ప్రపంచాత్మకంగా అవునైనా అక్కడ సర్పములు తెల్లు దాన్ని బందోబస్తుగా కబ్జా చేసుకొని ఉన్నాయి ప్రభు అవును నేను ఎక్కడ చూసినా వాటి బోధలే ఉన్నాయి ప్రభు అందుకే సర్పములను తెల్లంత ఒకటికి మీకు అవును ప్రభు మేము మీ గొప్పదానికి చూపించాల వారి మోసకరమైన బోధలు యాప్చర్ కల్టి బోధకులని అవన్నీ మేము చూపించే మనుషులను మీ చెంతగా నడిపించాల అది బహు కష్టతరమైన సేవ కానీ ఈ కాడి మీది ప్రభ మాలిగా కాబట్టి అది మీది కాబట్టి సులువు ఉంటుంది ప్రభావ తేలికైంది ప్రభా ధైర్యంగా మేము ముందు పోదాగన మీ యొక్క సహాయం ముఖ్యంగా మీ యొక్క పర్శుధాత్మ అభిషేకం అనుగరించండి మహిమలో మేము అడుగు పెట్టాల ప్రభావ మీ మహిమను మేము కళ్ళ రచ్చడాల అటువంటి భాగ్యాన్ని బ్రదర్ సిస్టర్స్ అందరు కనుగరించామని ఏ సూకరిస్తున్నా అనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్యా స్తోత్రం ప్రభా పరిషుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడాన్ని నీకు వందాలు వేసాయా అబ్రహా విశాఖ ఆ కోపల గొప్ప దేవ కృపమైనా నీకే స్థతులు స్తోత్రమైనా నా నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న ప్రభావ దివరాత్రు మమ్మల్ని కాచి కాపాడినైనా మీ నూతనమైన కృపను మాకు అనుగ్రించినారు నీకు వందాలు నీకే కృతజ్ఞతలైనా నీకే స్థతులు స్తోతాలు అనిపించుకోవడం గొప్ప దేవ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించినారు ప్రతి దశలో ప్రభా దృష్టి నుంచి మమ్మల్ని కాపాడుతున్నారైనా మీ కృప విమైన కృపతో నింపి బలపరుస్తున్న తండ్రి నీకు వందాలేసయ్య అట్ అన్నిటి మీద మాకు విజయం ఇస్తుంది నీకు వందాలు ప్రభావ నీకే స్థుతులు శ్రోతాలు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు అర్పించుకుంటున్నాయన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుని కాక హాలలుయ్య నా ప్రభావ నా తండ్రి నికే వందాలేస్తాయా ఇక మధ్యకాల సమయంలోనైనా మీ యొక్క స్వరం మీద ధన్యతమ కనిగి దించారు మీ వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు చదువాడు గ్రహించగా ఓ ప్రభావ ఈ వాడు కొండలకు పారిపోమన్నారు ప్రభావ ఈ రోజు ప్రభా క్రైస్తవ సంఘంలో అక్కడే వాళ్ళు అంటుకుని ఉన్నారు ప్రభావ వాళ్ళు ప్రభ దానించి బయటపడతలేరు ప్రభ అది ఆక్రమించుకునే ప్రావా సర్పులంతైన గుంపుల్లో ప్రభావ గొప్ప జనం అంతా చెక్కబడింది ప్రాభ వాళ్ళ నుంచి మేము ప్రావా వాళ్ళ నుంచి వాళ్ళని బయట తీసుకొని రావాలా ప్రావా అది బలవంత చేతులు పట్టబడింది ప్రాభ కాబట్టి వాళ్ళు దాన్ని విడిపించాలా ప్రభావ మీకు సాయం శక్తి బలం మాకు అనుగరించండి మేము ప్రాదిష్టమైన మీ నూతమైన పరిశుదాత్మ అభిషేకం మాకు అనుగరించండి సర్పంలో తేలి తొట్టకు మీరు మాకు అధికారం ఇచ్చిన ఆ బోధన మేము తొక్కాలా అది అబద్ధ బోధనే ప్రవ మే రుజువు పరచాల ప్రవ మీక సత్యాన్ని తెలిగెత్తి మేము ప్రకటించాలా గొప్ప జనాన్ని ఆ సర్పంలో తేలి గుంపు నుంచి మేము బయట తీసుకొని రావాలా నైన్ ఇది బహు కష్టతరమైంది కానీ కానీ ప్రభావ మీ కాడి ఎంత సులువైంది ప్రభావ మీ ఇద్దరికి వచ్చే ప్రభావ మీ పాదాల దగ్గర కూర్చొని మేము నేర్చుకోవాలా అది ఏ రీతిగా ప్రభావ మేము విడిపించాలో మీరు తప్ప ఎవరు కూడా మాకు అవి బయలుపరచలేదు తండ్రి ఎస్ఐ మీ పాదాల చెంత కూర్చొని అవి మేము నేర్చుకోవాలా ప్రభావ మరేలాగా అలాంటి జ్ఞానం వివేచన సమయం మేము ఎక్కువ మేము తండ్రి మీ సాయం మాకు కనిగించమని ప్రాదిష్టం ఐకికమైన విచారాలతో మేము కొట్టుకుని కొనుక్కున్న ప్రభావ ప్రతి మనసు కేంద్రీకరించుకొని మీ వల్ల మేము జీవించేలాగానే సహాయపడండి మీ మహిమలో మేము ప్రవేశించాలా మోషే ప్రభ చూ చూసిన ప్రభావ మీ మహిమైనా మేము కూడా మీ మహిమని చూడాలా ప్రతి దశలో మీ ప్రశాంతత మేము పొందుకోవాలా ప్రభ నా గొప్ప దేవ నా తనని దూతలతో కలిసి ప్రభుని శుతించాలా ప్రతి అలాంటి ఆత్మీయమైన అనుగుణ లోపములు నడిపించమని ప్రధిష్టమైనా గొప్ప దేవ ఎన్నో మీరు మాకు బయలుపరుస్తుందైనా గొప్ప దేవ ఈ రోజు ప్రపంచం నాశనకరమే వేస్తూ చర్చెస్ లో పెట్టుకున్నారు ప్రభా మందిరం అని చెప్పుకుంటున్నారు కానీ దాంట్లో పెట్టుకుంటున్నారు కానీ అసలైన మందిరం ఏదో మీరు మాకు చెప్పించినారు మా హృదయమే ఆలయం కాబట్టి ఆ ఆలయంలో ప్రభావ నాశనకమైన హిగ్రాలు తెచ్చి పెట్టుకుంటున్నారు మనుషులను కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభావ గొప్ప జనం అయినా వాళ్ళ ఆత్మనీయతలు తెరవని ప్రభావ ఓ దేవనా తన నుండి ఈసారి అందరూ ప్రభావ ఈ సత్యాన్ని గ్రహించాలని మేము వెలుగెత్తి మేము చెప్పాల మేము నేర్చుకోవాల ప్రభావ ఇటు అన్నింటిని ప్రభావ మీ వాక్యములు మేము ఉదయ స్నానం చేయబడాలా మీ వాక్యములను సంపూర్ణ మేము నానబడాల ప్రాభ అలాంటి కృపరమ కనిగరించాని ప్రభావ ఎక్కువ సమయం గడపాల మేము మరోసారి హెచ్చరించిన ప్రభావ దేవనా తన్ని మీ ఎదుట శక్తివంతులను నిలబడాలంటే ఓ ప్రభావ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మేము ఎలుకోగొండాల ఎందుకంటే మా విమోచన బగు దగ్గరగా ఉంది ప్రభావ మేము తల ఎత్తుకోవాలా ప్రభావ తాన్ని అన్ని కులిమిచ్చేందుకు మేము చూపించాలా మనుషులైనా ధైర్యంగా ప్రభావం మీ సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి మీరు ఆకడ బహు త్వరగా ఉంది ప్రభావం ఇంకా సమయం కొంచెమే ఉంది ప్రభావ కాబట్టి ఈ సమయంలో ప్రభ తను మేము వాక్యాన్ని విజృంభించి ప్రకటించాలి ఈ సత్యాన్ని ప్రభ మాకు ఈ సత్యాన్ని ప్రభావ ప్రకటన కం ధైర్యంగా మేము ప్రకటించాలి అనేక జీవితాల్లో ప్రభావ అనేక సంఘాల అనేక ప్రాంతాల్లో ప్రభావ ప్రకటన కం వాళ్ళకి ఏ రీతిగా ప్రకటిస్తే వాళ్ళకి అర్థమవుతుందో ప్రభావ అలాంటి జ్ఞానం వివేచన మాకు ఆయన సంపూర్ణమైన జ్ఞానం ఈ ఆత్మ సంబంధమైన వివేకమ్మకు అనుగరించిన ఆయన గొప్ప దేవ నా అతను మీ సాయమ్మకు అనుగరించండి ప్రతి మీరు మాకు సహాయకులనండి మాకు సహకారని ప్రభావ వెను వెంటే అద్భుత కార్యాలు జరిగించండి ప్రభావ మీ వాక్యాన్ని స్థిరపరిచే ప్రభావ మీ సమర్థమైన వాకుని ప్రకటించి ఆ నీకుని మీరు అంటే బలమైన సాధన మమ్మల్ని ప్రాదిష్టమైన గొప్ప దేవ మేము ఉంటుంది బహుశ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో ప్రభా ఎవరు కూడా ప్రభ తొట్టి వెళ్ళకున్న ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభ స్థిరంగా మీద నిలబడి విశ్వాసంలో నిలకడగా నిలబడి ఎల్లప్పుడు ప్రార్థిస్తూ ఓ ప్రభావ అనేకులు ప్రభ మీ చెంత మీద నడిపించాలా మీ నీతి సత్యాన్ని ప్రకటించాలా అంటే బిడలుగా తయారు చేయమని ప్రార్థిష్టమైనా అందరికీ విశ్వాసం లేదని ప్రభ దేశంలో ప్రత్యేకలో వాక్యం చెప్తుంది అయినా అనేకులు ప్రేమ చలారిపోద్దన్నారు కాబట్టి మేము ఆ రీతి వండుకున్న ఆ కలువరి మీ చూపించిన ప్రేమను మీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను మీరు అనేకులు చూపించాలా మీ చెలువ దగ్గర మేము నడిపించాలా ప్రాభ చివరి మీ వాక్యంలో విశ్వాసంలో నిలకడగా ఉండాలా ప్రభ స్థిరంగా ఉండాలా ప్రభావ ఎన్ని ఎన్ని అపవాద ఎన్ని అవానాలు వేసినా కానీ ప్రాభ వాట అన్నిటి ఎదుటకు ప్రభావ సర్వంజ కావచ్చు మేము ధరించుకోవాలి మీరే మాకు సర్వంజ కావచ్చం మీ వాక్యమే మాకు కావచ్చం ప్రాభ మీరు మిమ్మల్ని ధరించుకుంటే ఏ దుష్టుడు కూడా మా మీద విజయం పొందలేడు ప్రాభ గొప్పదేవా మేము పోరాడుతుంది ఆకాశం అనే దురాత్మ సమూహంతో దుష్ట శక్తితో మేము పోరాడుతున్నాం ఈ విజయం మాదే ప్రభావ మీరు మాకు సహకారన్నారు మాకు విజయం ఇస్తున్నారు గొప్పది వారి వారి బారి నుంచి ఆ చీకట్లోని ప్రజలు ఆశ్చర్యంగా విలువలోకి నడిపించాలా అలాంటి సేవలు నడిపించమని ప్రష్టమైన మీ వాక్య చేత ఎంతగానో మా ప్రభావ జీవింపజేస్తున్నాను అయినా బలపరిచేందుకు అన్నాను ఈ వాక్యాలని మారుజలు మేము భద్రపరచుకోవాల వాక్యం ప్రకారం మేము జీవించాలా సంతోషించేది కాదు ప్రభావ మృదలు అవలంబించుకో దాని ప్రకారం మేము జీవించాలా ప్రవర్తించాలా విశేషంగా అనుభవం కోరుకోబట్టి మేము ప్రకటించాలి అనేకులకునైనా అలాంటి ఆత్మీయమైన జ్ఞానం మాకు అందరికి అనుగించండి వైరస్ పద్ధతి స్వస్థపరచండి ప్రవ్వ గ్రూప్లోనే ప్రదర్శిస్తున్న అందరినీ వాళ్ళ కుటుంబాలు దీవించండి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేయండి ప్రభా ప్రతి ఆటంకాలను ఏ సుక్రీస్తాను గద్దిస్తాను ఆటంకాలు తొలిగిపోమని ప్రార్థనమైనా గొప్పదేవ మీరే సహాయపడండి మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థనమైనా మీ నడిపింపు మాకు నిత్యం అనుగ్రహించండి ప్రవ్వా నన్ను ముట్టండి ప్రవాణకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి మీ పర్లో గొప్ప జ్ఞానం చేత ఇంకా నింపండి అనేకమైన విషయాలు ప్రవాణ ద్వారా బయలుపరచండి నాశనకరమైన హేవేస్తూ ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు కొత్త కొత్త విషయాల ప్రభావం మాకు బయలుపరుస్తున్నారైనా గొప్పదే మీ వాక్యం నుంచి మాకు అనుగ్రహిస్తున్నారంటే వాటిని చూసే కనులు ఆత్మ నేతలు మాకు అనుగ్రహించండి ప్రభావ మరో మీకు గ్రహించిన జ్ఞానం దయచేయండి గొప్పదే మంచి ఆరోగ్యం దేసి అనేక మంది విషయాలు బయలుపరచుడు అగ్ని కంచి వేయండి ప్రభావ దుష్టుడు ఎన్నిక విధాలుగా ప్రభావ చోదిస్తాను ఏ స్థలంలో ఆ ఉద్యోగ స్థలాల్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కొట్టిపోయింది అయినా ప్రజల కొట్టివేమని ప్రాధిష్టం ప్రతి దాంట్లో విజయం వస్తున్నారు నీకు అన్నాను ప్రభావ మీరే బలపరిచి ఇంకా నడిపించమని ప్రాధిష్టమైనా అన్న కుటుంబం చూడే అగ్ని ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీద దీవించండి పర్వక జ్ఞానం గురించి మీకొర గొప్ప సాక్షులు నిలబెట్టుకోండి ఉద్యోగ స్థలంలో ప్రభావం స్టడీస్ లో మీ తోడు నూనె స్థితి లేవలేదండి అభిషేకించి మీ చర్యలు వాడుకోండి సిస్ మంచి ఆరోగ్యం దేండి పర్వ జ్ఞానం గురించి ప్రతి చోటు మీకొరకు సాక్షులు పెట్టుకోండి అయినా నూతన అభిషేకం దేండి ఆ రీతిగా ప్రవా అన్నో ప్రభా అములు బంధువులు అక్క చెల్లెల బంధువులు రిలేషన్స్ అందరూ ప్రభుత్వ సత్యంలోకి రావాలా ప్రభావ ఇక కాలం బహు సమీప గురించి ప్రభావాలందరికీ సత్యంలోకి రావాలి గ్రహించలాగిన వాళ్ళందరినీ మీతో ఆకర్షించుకోవడం ప్రాధిష్టమైన మా కుటుంబాల మా పిల్లలు అందరూ మా బంధువులు అందరినీ మీ చెంత మీద ఈ సత్యంలోకి నడిపించాలా లంలో నడిపించాలా ప్రభ చివరి వరకు ప్రభావ మీరు మేము జీవించాలా ఆ రీతిగా అలాంటి సేవా జీతంలో మనల్ని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకోమని మీ రాకలకు మనల్ని అందరిని సిద్ధపరచుకోమని తల్లు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థించిన పరిశుధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్తుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలం ప్రభా నైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములో తండ్రి నీ కంటిపాప వల్లే కాచి కాపాడి దినంకు తండ్రి నీ యొక్క కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా నీకు ఎంతో స్థుతులు స్తోత్రములు తండ్రి ఎంతో స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి సయానికి వేగములు కలుగులుగాక ప్రభా తండ్రి ప్రభా అవును ప్రభా గత కొన్ని నెలల నుంచి ప్రభాయన మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా నాశనకరమైన ఏ వస్తువు గురించి ప్రభా అది నాయన తండ్రి దినం పరిశుద్ధ ఆలయంలోనే తెచ్చి పెట్టుకున్నారు అన్నారు ప్రభా కాబట్టి ప్రభా ఈ రోజు ప్రభా నాయన మా హృదయమే నీ పరిశుద్ధమైన ఆలయము అదే నీ పరిశుద్ధమైన శిబిరం ప్రభా కాబట్టి ప్రభా మాలో ఏ నాశనకరమైన వస్తువు ఉందో ప్రభా నాయన దానిని పూర్తిగా మా నుంచి నిర్మూలించండి మా నుంచి తొలగించండి ప్రభా ఈ హృదయమే అన్నిటికన్నా మోసకరమైందన్నావు అది వ్యాధి కలది కాబట్టి మా హృదయాన్ని స్వస్థపరచు ప్రభా మాలో ఏముందో ప్రభా ఇంకా నాయన ఈ లోక మాలిన్యం నాశనకాన్ని దారితీసేది ప్రభ దాన్ని పూర్తిగా ప్రభా నాయన తండ్రిని వాక్యం ద్వారా శుద్ధీకరించండి ప్రభా నాయన అప్పుడే ప్రభా హృదయ శుద్ధి గల వారు వారు దేవుణ్ణి చూచెదరన్నావు ప్రభా అప్పుడే నీ ముఖకాంతిని నాయన నీ యొక్క మహిమను మేము చూడగలం ప్రభా మా హృదయాలు శుద్ధిగా ఉండాలా ప్రభా కాబట్టి నాయన ఎంత నమ్మకం గణపరిచిన ఎంత విశ్వాసం పెట్టి ఎంత వాక్యం ప్రకటించినా ప్రభా మా హృదయమే వేషధారణగా ఉంటే మా ప్రార్థనే వేషధారణగా ఉంటే ప్రభా అలాంటి జీవితాల నుంచి మాకు విడుదల ఇవ్వండి ప్రభా తండ్రి అవును ప్రభా పులిసిన పిండి మీరు చూపించినారు ప్రభా అది దుర్మార్గము దుష్టత్వంతో కూడిందన్నావు ప్రభా కాబట్టి మా హృదయాల్లో ప్రభా ఎలాంటి దుర్మార్గము దుష్టత్వము ఉంటే అది నాయనా తండ్రి అది మిమ్మల్ని చూడలేదు ప్రభా అది నాశనకాన్ని తీసుకొస్తుంది కానీ ప్రభా నాయన మీరు పులి రొట్టెతో పండుగను ఆచరించమన్నా ప్రభా అంటే నిష్కపటమై సత్యముగా ఉండమన్నో ప్రభా కాబట్టి మాలో వేషధారణ జీవితం ఉండొద్దు ప్రభ నాయనా తండ్రి మాది ఎప్పుడు ప్రభాయన మీలాగా ఉండాలా నిష్కపటంగా మేము ఉండాలా నాయన మీరే మార్గము మీరే సత్యము మీరే జీవము ప్రభా కాబట్టి నీ ద్వారానే ప్రభా నాయనా మేము దగ్గరికి రాగలం ప్రభా కాబట్టి మాలో నాయనా నీ వాక్యమే సత్యము కాబట్టి అదే నిజస్వరూపము కాబట్టి మేము దానిని ఆచరించాలా దాని ప్రకారంగా నీ వాక్యానుసారంగా మా జీవితాలు నడుచుకోవాలా వాక్యానికి విధేయత చూపించాలా ప్రభా ఈ వాక్యమే ప్రభా మమ్మల్ని శుద్ధీకరిస్తుంది ఒకసారి మా మా రక్తము మీ రక్తం ద్వారా ప్రభా నాయన తండ్రి మా పాపాలకు ప్రభా తరతరాల పాపాలకు మీరే పాప ఫలిహార్థపరిగా ఈ లోకానికి వచ్చిన ఆయన మరణించిన ఆయన మీ రక్తంలో గడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినారు ప్రభ ఇప్పుడు మీ మాటలే మీ వాక్యమే ప్రభా ఈ వాక్యమే నాయన మమ్మల్ని శుద్ధీకరించాలా మా హృదయాలను మా ఆలోచనలను మా నడవడికను ప్రభ మా తలంపులు ప్రతిదీ ప్రభ నీ వాక్యమే శుద్ధీకరించాలా కాబట్టి ప్రభా నాయన వాక్యంధారను మాతో మాట్లాడినావు ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి మేము ఎవరికి కీడు చేయకుండా నాయన अंदर की मेले चेयला अंदर की प्रेमने चूपाला प्रभ मेर चूप प्रभा असहितुवि मन का प्रभ कब मन सम केम कल तो सतोष का उड़ी प्रभ य वाल हृदय याक्यमने बीज मेम नाटा प्रभा वाक्यमने वेतन मेम प्रभा दा की ना सहाय वल्लो प्रभा मेमेम चाह ज्ञान प्रभा ना तलाचलेम प्रभा కాబట్టి ని సహాయం కావాలా ప్రభ నీ అభిషేకం కావాలా నీ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలా ప్రభ అప్పుడే ప్రభ నాయనా తండ్రి మేము మీలో ఉన్న ప్రేమ మాలో పరిపూర్ణమవుతుంది మీరు కలిగిన హృదయము మాకుంటది ప్రభ ఆ హృదయము ఆ ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అన్నిటిని భరిస్తుంది ఎవరి మీద నేరాలు మోపదు ప్రభ ఎవరిని ద్వేషించదు ఎవరి మీద వేద్యమాడదు ఎవరికి తీర్పు తెచ్చదు ఎవరి మీద సనగదు గొనగదు ప్రభ అందరి అన్నిటిని భరించి సహించి ముందుకు పోతుంది ప్రభ కాబట్టి ప్రభా నాయన మీ వాక్యములో మేము పరిపూర్ణం అవ్వాలా ప్రభా ఇంకా నాయన మాలో ఇంకా ఆయాస్కరమైనది చూపించండి ప్రభ నాయన బలంగా ధైర్యంగా ఉండమన్నావు ప్రభా నాయన తండ్రి నాయనా ప్రభా తండ్రి కాబట్టి మేము ధైర్యంగా ఉండాలా ప్రభ నీ వాక్యమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది అంటే అది మీరే కాబట్టి ప్రభ ఈ వింటున్న వాక్యాలన్నింటి ద్వారా ప్రభా మేము ఇంకా పరిపూర్ణం అవ్వాలా ప్రభ నాయనా తండ్రి గొంగలి నుంచి మేము సీతాకు ఒక నాయన మేము అవ్వాలా ప్రభ వాక్యంలో కూడా మాకు పరిపక్వం రావాలా ప్రభ మాలో ఇంకా మార్పులు రావాలా ప్రకటించే వాక్యం కూడా మాలో విదానంలో ఉపదేశంలో కూడా మార్పులు రావాలా ఆ విన్న వాక్యం ప్రభ ఎంత కఠినమైన హృదయం కూడా నాయన మారేలాగా అలాంటి వాక్ శక్తి అది నీ మాటలే ప్రభా నీ మాటలే మా నోటి నుంచి రావాలా మీరే సహాయం దయచేసి వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభ ఇది మీ కలిగిన స్వరం అని నేను స్వీకరిస్తూ ఈ విన్న వాక్యాన్ని నా హృదయంలో నేను అదిని మీరు నాలో పల్లింపు చేయండి ప్రభా వాక్యం ద్వారా బలపరిచి మీ కృప మాకు సమృద్ధిగా దయచేసినందుకు మీకే వేలాది వందనాలు నాలుగు కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె ప్రార్థించింది ఒక్కొక్కరుగా వినిపిస్తుంది బ్రదర్ థ్యాంక్ యూ పరిశుద్ధుడా ప్రేమగల దేవ ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రవ్వా సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మహోన్నత కృపా మయడానికి వందనాలు తండ్రి సర్వశక్తివంతుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా గడిచిన కాలం అంతనైనా మమ్మల్ని కాచి కాపాడిని రెక్కచొరణ భద్రపరిచిన ప్రావ్వా ఈ మజాహన కలస్వయం ప్రభాన్ని స్వరం మీద తమకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు ప్రవాహ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ సమస్త మహిమ ఘనతా ప్రవాహములు యుగ యుగంలో నీనామముకే కలుగునుగాక ఆయన ఎందుకో ప్రభా ఈ మధ్యాహ్న కళ సమయంలో ప్రభా ఆయన మీ స్వరం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి నా ప్రభా నా తండ్రి మా హృదయ మా దేహం నా ప్రభావ నీ ఆలయం మీరు మాతో మాట్లాడినారు ప్రాభ ఎప్పటి నుంచో మాకు చూపిస్తున్నారు ప్రభావ కాబట్టి తండ్రి నాయన ఆ దేహం ను మా హృదయం నువ్వు తండ్రి మేము ఎంతగానో పరిశుద్ధంగా పెట్టుకోవాలి ప్రాభ ఎందుకంటే నా అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు అయినా ప్రభావ అవున తండ్రి నాయన మా హృదయాలు పరిశుద్ధంగా లేకపోతే ప్రభావ మా హృదయంలో మలినాలు ఉంటే ప్రభావ తండ్రి మీరు మా హృదయంలోకి రాలేరు ప్రభావ మీ ఏమన్నా తండ్రి ఏ కార్యంలో చేయలేం ప్రభావం మనిషి మాత్రంగానే మిగిలిపోతాం ప్రభు కాబట్టి తండ్రి మేము ఆ రీతి ఉండకుండా ప్రభావా నిన్ను ధరించుకునే ప్రభా మేము సాగల ప్రాభ తండ్రి మా హృదయాలు ఇటువంటి ఉన్న ప్రభావ మాకు ఏ తొలగించండి ప్రభావ ప్రతిదీ దూరపరిచండే ప్రభావ ఇంకన తండ్రి మీకు దగ్గరగా రావాలా ప్రాభా తండ్రి ఆయన మీ ముఖ కాంతిని ప్రభావ మోస మేము కూడా చూడాలా తండ్రి అయినా అంతటి విశ్వాసంలోకి పోవాలా ప్రభావ అంతటి జీవన విధానం మేము కలిగి ఉండాలా ప్రభు అవును తండ్రి పరిశుద్ధమైన జీవన విధానం మేము కలిగి ఉండాలా ప్రభావ ఇటువంటి శకరమైన హేయ వస్తులు ప్రభావ మా హృదయంలో కానీ ఆయన మా జీవితాల్లోకి కానీ ప్రభావ మా కుటుంబాల్లోకి కానీ తెచ్చుకోవడానికి వీల్లేదు ప్రభావ తండ్రి లోకస్తులు ప్రభావ అన్ని మతపరమైన ఆచారాలు అన్ని ప్రభా తండ్రి తీసుకొచ్చుకున్న తండ్రి ఎక్కడెక్కడో పూజిస్తున్నారు ప్రాభా వేటి వీటి మీదనూ ఆధారపడుతున్నారు కానీ ప్రభావ తండ్రినైనా సమస్తం చేయగల దేవుడు నా తండ్రి మాలో ఉంటానంటే ప్రాభా వాళ్ళు ఎక్కడో ఉంటాడని చెప్పి పరిగెత్తున్నారు ప్రభావ తండ్రినైనా అక్కడ మీరు లేరు ప్రభావ మీరు హృదయం పరిశుద్ధంగా పెట్టుకుంటే మా హృదయంలో ఉంటారు ప్రభావ ఈ జ్ఞానం ప్రభావ ప్రతి ఒక్కరికి రావాల తండ్రినైనా ప్రతి ఒక్కరు ప్రభావ ఎక్కడెక్కడికో పరిగెత్తకుండా ప్రభావ వేటి వీటిను ఆశ్రయించకుండా ఎవరెవరిను ఆశ్రయించకుండా నీ మీద ఆధారపడి జీవి కృపను అందరికీ దయచండి ప్రభావ తండ్రి నాయన నీ ఎందే ప్రభావ జ్ఞానం ఉంది నీ ఎందే శక్తి ఉంది నీ ఎందే బలం ఉంది ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తే గాని ప్రభావం బలవంతులం కాలేయం ప్రావా మేము ఏమాత్రపాలం ప్రభావ తండ్రి మీరే మాకు అవన్నీ అనుగ్రహించండి ప్రభావ తండ్రి నాయన ప్రభావ ఉట్టిగా వినిపోయే సేవకులు వినిపోయే విశ్వాసుల్లాగా తండ్రి వినిపోయే జీవితాలతోటి మేము ఉండకూడదు ప్రభావ ఆయన గొప్పగా నాయన మిస్ అనేక ప్రాంతాల్లో ప్రకటించాలా ప్రభావ ఇంకా వెళ్లాలా ప్రాభ ఇంకా చాలా మంది దగ్గరకు వెళ్లాలి అనేకలుగా మిస్ వార్త చెప్పాలా కట్టబడిన వారిని బంధిపబడిన వాడిని చీకట్లు ఉన్న వాడిని ప్రభావ వెలుగులోకి విడిపించిన స్వతంత్రులుగా చేయాల ప్రభావ అవును తండ్రి మీరు ఇంత భార మాకు పెట్టినారు ప్రభ అది శక్తికి మించిందైనా కానీ ప్రభావ నేను ఏలియాకి మీరు శక్తినిచ్చినారు నా పుస్తలకు మీరు శక్తి ఇచ్చినారు ప్రభా అందరికీ మీరు శక్తిని అనుగ్రహించినారు ప్రభా అదే రీతి మాకు అనుగ్రహించండి తండ్రి ఎంతటి కష్టమైన ప్రభా ఎంతటి నైనా ఏదైనా ప్రభావ ఇటువంటి ఆటంకమైన ఎటువంటి ఇదైనా ప్రభావం ముందుకు సాగుతూనే పోవాల ప్రభావ ఎక్కడ మేనకడు వేయడానికి వీల్లేదు ప్రభావ మీరు సహాయం దయచేయండి శక్తిని దయచేయండి ప్రభావ అయినా ప్రతి చోట నైనా ప్రతి ప్రాంతంలో ప్రభావ తండ్రి నాయన మీకు విధేయులుగానే జీవించాలా ప్రభావ ఇటువంటి అన్నిల ఆచారాలలో కానీ ప్రభావ ఇటువంటి అన్నిల తలంపులు కానీ ప్రభావం రానికుండా కాపాడండి ప్రభావ తండ్రి నాయన అన్నిలకు ఏ రీతిగానే తండ్రి ఇంకా ప్రభావం ఇంకా బలంగా వారికి స్వార్థ చెప్పాలి ఏ రీతిగా వాళ్ళందరినీ ప్రభావం మీ దగ్గరికి తీసుకుని రావాల జ్ఞానం కూడా మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి నాయన ప్రభావ మీరేనైనా ప్రతి प्रवर्तन का प्रति ప్రతి సన్నివేశంలో ప్రభావ ప్రతి సిచ్యువేషన్ ప్రతి పరిస్థితిలో ప్రభావ మిమ్మల్ని పోలి జీవించలాగా మాకు సహాయం దాయిచ్చండి ప్రభా మని చూస్తే ప్రభావ నీ యొక్క ప్రతినిధిని చూసినట్టుగానే ఉండాలా ప్రభావ అటువంటి రీతిగా మా జీవితాలు మేము మార్చుకోవాలా మా శరీరాశలు అన్నిటినీ సంపూర్ణంగా చంపుకోవాలా ప్రభావ ఈ లోకంలో వ్యర్ధాన్ని వ్యర్థమైన ప్రభావం తండ్రి అయినా అవన్నీ గతించిపోతే ప్రభావ కాబట్టి గతించిపోయే వాటి కొరకు కాకుండా తండ్రి ఆయన రాబో వాటి గురించి ఆయన యుగ యుగాలు నిత్యము ఉండే వాటి కోసం మేము ఆ రీతిగా మమ్మల్ని ముందు నడిపించి ప్రభా ఆ రీతిగా మాకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావ మేము ఒంటరిగా ఉంటే పోరాడలేం ప్రభావ మీరే మాకు శక్తిని దయచేయండి ప్రభావ అభిషేకం దయచేయండి ప్రభావ మీరు మా హృదయంలో నివసించండి ప్రభ నా తండ్రి మీరే మమ్మల్ని వశపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన తండ్రి మీరుంటే మేము సమస్తము చేయగలం ప్రభావాడైన పౌలు చెప్పిండు ప్రభావ నన్ను బలపరచు అని ఏందా సమస్తం చేయగలన్నాడు ప్రభావ నోడి లోకంలో నోడి కంటే శక్తివంతుడు చెప్పినాడు ప్రభావ అదే మాట మేము కూడా చెప్పాలా ప్రభావ్వాన తండ్రి ఆ రీతిగానే మేము బలం పొందుకోవాలి ప్రతి సన్నివేశం తను అది పెద్దదైన గానీ చిన్నదైనా ని ప్రభా శ్రమైన కానీ నేను సంతోషమైన కానీ సుఖమైన కానీ దుఃఖమైన కానీ ప్రభ ప్రతిది సమస్తం మేము భరించగలం ప్రభావ అవును తండ్రి అయినాటువంటి బలాన్ని మాకు దయచేయండి ప్రభావ తండ్రి నేను ప్రభు నమ్ముకుంటే ఆస్తులు వస్తేనా అంతస్తులు వస్తేనో ప్రభావ జనులు నా తండ్రి మూర్ఖంలో మూర్ఖత్వంలో జీవిస్తున్నారు ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రభు ఈ లోకపు లోకపు ఆశల కొరకు నైనా ఈ లోకపులో ఉన్న సంపదలు సంపాదించుకోవాలని తండ్రి మీ దగ్గరకు వస్తున్నారు ప్రభావ ఏవేవో విగ్రహాలు పెట్టుకుని మీ దగ్గరికి వస్తున్నారు ప్రాభ తండ్రి ఆ రీతిగా మేమైతే ఉండడానికి వీలలేదు ప్రభు తండ్రినైనా మీరిచ్చే అక్షయమైన కిరీటం ప్రాభ మీరు మీరే అక్షయమైన ఆహారం ప్రాభ తండ్రి మీరిచ్చే కిరీటము మీరిచ్చే సింహాసనం కొరకే పాల్కలాడాలి తండ్రి అయినా గతించిపోయే వాటి కొరకు నా తండ్రి అల్పమైన వాటి కొరకు క్షయమైన వాటి కొరకు మేము పరిగెత్తడానికి వీలలేదు ప్రభావ మీరే సహాయం పడండి తండ్రి నైనా ఇదో ప్రభావ మరొకసారి జ్ఞాపకం చేసినారు ప్రభావం ఎక్కువగా ఉండాలని చెప్పినారు ప్రార్థించాలని చెప్పినారు ప్రభావ అవి రెండు ఎంతో ఇంపార్టెంట్ ప్రభావ ఎందుకంటే నాయన నేను మేము అవి రెండు ఉంటేనే ప్రభావ మీరు వచ్చినప్పుడు మీ ముందు నిలబెట్టుకు మాకు శక్తి ఉంటుంది ప్రభావ కాబట్టి నేను ఆ శక్తిని మేము రోజు పొందుకోవాలి ప్రభావ ఎక్కడ నిర్లక్ష్య పెట్టకుండా ప్రభావ అలసిలిపోయినా కూడా ప్రభా నిర్లక్ష్య పెట్టకుండా ముందుకు సాగలన్న బలం దయచేయండి ఆయన మీరే మాకు ఆటవాడి ఆత్మీయ స్థితులకు ప్రభా ఉన్నత స్థితికి నాయన ఆత్మీయంగా మమ్మల్ని విలేమని ఎత్తమని నాయన ఏ ఆటంకాలు ఉన్నా ఎటువంటి దుష్టిని శోధనలున్నా ప్రతిదీ కొట్టివేసిన ప్రభావ మీ యొక్క నూతన అభిషేకంతో నాయన నూతన ఉత్సాహంతో మమ్మల్ని నింపిన అనేక ప్రాంతాలకు మమ్మల్ని నడిపించి ప్రభావ గొప్పగా మా జరిగించమని నేను ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు ప్రభావం మీరు మాకు బయలుపరిచినారు తండ్రి అవన్నీ ప్రభావం మేము బయలుపరచ అందరికీ ప్రకటించాల ప్రభావ అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభావ నైనా ప్రొటీన్గా పోయే ప్రభావ పోయే వాళ్ళందరినీ ప్రభావ నా తండ్రి నిజమైన ఆత్మీయ విధానంలోకి నడిపించాల ప్రభావ నమ్మ మాత్రపు జీవితం నుంచి నిజమైన క్రీస్తు జీవితంలోకి నడిపించాల ప్రభావ అటువంటి కృపను మాకు దయచేసి అటువంటి జ్ఞానం మాకు దయచేసి నాయన మీ నామానికి మహిమార్థంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని తండ్రి ఆయన అన్నను కూడా మేము ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఇంకా ఎన్నో గొప్ప మరువైన విషయాలు ప్రభావ అన్న ద్వారా మేము తెలుసుకోవాల ప్రభావ మా అంతట కూడా పాకులాడాలా ప్రభావ అన్న ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతున్నారు ప్రభా అటు ఏ రీతిగా మేమైన వాక్యాలు అర్థం చేసుకోవాలా ప్రభావ అటువంటి సహాయం మాకు దయచేయండి ప్రభావ తండ్రి అన్నను కూడా మీరు దేవాల ప్రభా ప్రతి ఒక్క తండ్రి ఇంకా గొప్పగా మీ తండ్రి మేమంతా సేవ చేసేలా సహాయపడండి ప్రభ అనేక ప్రాంతాల్లో వెళ్ళి స్వార్థ సహాయపడండి ప్రభావ తండ్రి ఆయన స్కం తసనీ కెరా.. ఇక్కడ కూడా అధికారం లేకుండా చేయండి ప్రభావరి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు అందరినీ మీరు అక్కడికి సిద్ధపరచుకోండి తండ్రి ప్రతి ఒక్కరి రక్షణలోకి రక్షణ లేని రక్షణలోకి రావాలో ప్రభావ బిడ్డలు కూడా మీరు ముట్టి దీవించి ఆశీర్వించండి ప్రభావ దుష్టిని పన్నాగాలు కొలు చిక్కకుండా ప్రభా లోక విధానాలకు కొలు మీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభావ ఎలా వెళ్ళిన వాడిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాన్న గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి కాచి కాపాడండి ప్రతి ఒక్కరికి శాంతి వెళ్ళే ప్రతి చోట శాంతి సమాధానం ది మీకు కంచే కాపుదేండి ప్రభావ ప్రతి విధమైన తెగులో నుంచి కేడు నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీ నామం మహిమార్థమే వాడుకోండి ప్రభావ ప్రతి ఏ ఒక్కరూ కూడా ప్రభా వినిపోయే రీతిగా ఉండడానికి వీలలేదు ప్రభా నా తండ్రి మీరు మా బయలుపరిచిన విషయాలు తండ్రి మేము తెలుసుకున్నాం అవన్నీ అనేకలకు ప్రకటించాలా ప్రభా వాటి కొరకు ప్రయాస పడాలా ఆ రీతికి మేము ముందుకు పోవాలని సహాయపడండి ప్రభావ ఈ మధ్యాహ్న కాల తండ్రి నా మీ స్వరం విని ప్రభా మా జీవితాన్ని సరి చేసుకునే ప్రభావ మరింతగా నా తండ్రి మా శక్తిని అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నా చెర నీసు క్రీస్తు పరిషద్ధ నామంను పరిశుద్ర ప్రేమ దేవా కృపణ తండ్రి దేవా ప్రభాక లెక్కవైన వందనాలు కృతజ్ఞత స్థూతుడు స్థోత హజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారినికి వందనాలు ప్రభా వేదాది దూతులతో కూడిన మాహోన్నతులైన గోపా దేవా నీకే స్థోతున్న తండ్రి దేవాయ వారి వాక్యం చిక వందనాలు ప్రభా దేవాయచప్రభ మాలో ఇంకా ఏదో నాయకరమై ఉంటే ప్రభా అది చూపించని ప్రభా మరి నీ సన్నిధిలో చేంజ్ చేసుకునే ప్రభా మా రుదేని మార్చి చేయండి ప్రభా నీకేస్తండి దేవాయచు ప్రభా మా రుదయాన్ని పరిశుద్ధ పెరచండి ప్రభా దేవా ఎలాంటి దాగు మర్చకుండా లేకుండా చేయండి ప్రభా దేవాచు ప్రభా మా రుదయం కూడా ప్రభా ఈ వచ్చి ప్రభా మా రుద్రంలో నివసించండి ప్రభా దేవాయచప్రభ మరి సన్నిధిలో మోరపెట్టే బిడుద తయారు చేయడం ప్రభా అకు ప్రభా యొక్క సత్యమైన ప్రకటించాలా దేవాయప్రభ మరి ఆ యొక్క ప్రభా సర్పబు ప్రభా ఆ యొక్క గోపజనాన్ని బాగా బయటికి లాక్కరండి అనేక స్తౌతం నీకే ఉండాలి తండ్రి దేవాయచప్రభా దేవప్రభ గిన్న వాక్యాలు ఏది ప్రభా వారు దేవప్రభ నాటబడి ప్రభా దేవా ప్రభా నేర్చుకున్న ప్రతి ఒక్క వాక్యం మాకు జ్ఞాపకం నీకే ఉండాలి తండ్రి దేవాయప్రభా మేము ప్రభావం భిన్న వాక్యం ప్రభావం ప్రాక్టీస్ చేయాలా ప్రభా ఏమో వారి మీద మాకు సహాయపడండి ప్రభా దేవా ప్రభా ఈ లోకంలో ప్రభా ఎన్నో ఆత్మలునే ప్రభా కానీ ఒక్కొక్క ఆత్మ కూడా ప్రభావం లేదు ప్రభా ఏమన్నా ప్రతి ఒక్క ఆత్మకోసం ప్రభావం బాధంగా ప్రార్థించాలి ప్రభా దేవాయ ప్రభావం ప్రతి ఆత్మ ప్రభావం దృష్టి వారిని కాపడండి రక్షించని ప్రభావం నీకేస్తూ నీకే తండ్రి దేవాయచు ప్రభావం ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రభావం మీరు మమ్మల్ని ప్రభా నీకే స్థితం నీకే వందండి దేవాయచ ప్రభా రకరకాల రోగ రోగాల చేత ప్రభావమే కాపాడండి రక్షించే ప్రభా నీ యొక్క గాయమైన ప్రభావ ప్రతి ఒబిడమ్మ తాకింటేసి వస్త్రపరిచండి ప్రభా దేవాయచ ప్రభా రుద ప్రతి ఒప్పు బలహీనతని గద్దించి కొట్టివేసి ప్రభా ఆ యొక్క హృదయానికి కావాల్సిన ఆహారం వారికి ప్రభావ నీకే స్థావుతున్న తండ్రి దేవాయచ ప్రభా మీరే హస్తం తోడించి నడిపించండి ప్రభా వచ్చిన ప్రతి ఒబిడం మీ తీరించే ఆస్పంచేత నింపండి ప్రభా ఇంకా రాణిబిడలు ఉంటాయి ప్రభావ వారిని అందరినీ కూడా ప్రభా గాలం వేసుకొని లాక్కరం ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభావ మరి వినాలి ప్రభా వాక్యాల ధ్యానించాల ప్రభావ ఆ విధంగా ప్రభావ వారికి సమయం దయచే ప్రభావ నీకేస్తూ నీకేవనాలి దేవాజు ప్రభావ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించాల్సిన చేత నీ కొన్ని ప్రభావ కుటుంబం ప్రభా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాల ప్రభావ దేవాజు ప్రభా దివారత్తులు ప్రభావితం మోకరించాల ప్రభావ ప్రార్థించాల ప్రభా సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభావ ఉన్న సమయంలో ప్రభావితి ఆరోగ్య ప్రభావ దేవాయచ ప్రభావ మరియు హోనికి ప్రభావ కళ్ళనిచ్చే ప్రభావ అలాంటి కళ్ళు కూడా ప్రభావ మాకు దయచేసి ప్రభా దేవా ప్రభావ మేము కూడా తెలుసుకోవాలి ప్రభావ ఆత్మీయమైన మర్మాలు మాకు కూడా బయటపరచండి ప్రభావ దేవాయప్రభా నువ్వు అన్నో ప్రభావ మరి ఎవరైతే ప్రభావంతో భయం భక్తి కలిగిన వారికి ప్రభా వేసే మరి మీరు మర్మాలు బయలుపరుస్తానో తెలియజేస్తాను అన్నో ప్రభా దేవాయత్స ప్రభా మరి నీ అందు భావంభక్తి కలిగినప్పుడు ఒక బిడక ప్రభా నువ్వు మరమాలి బలపరిచేది ఏరు ప్రభా దేవ మరి మా ఆత్మలు కూడా మీరు తెలియచ్చాను ప్రభా మేము కూడా ప్రభా నీ అందు బాధ భక్తి జీవితం మాకు దాచని ప్రభావ దేవాయత్స ప్రభా మేము తొలిగిపోకుండా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము ఎలా వేలా ఉండాలి ప్రభా ప్రతిసారి ప్రభా నిన్నే స్థితి నుంచి ఆరాధించాలి ప్రభా దేవాయచ ప్రభా కూర్చుంటారా లేచేటప్పుభ ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా ఏది చేస్తాను ప్రభా నీ సన్నిధిలో మేము మూడపెట్టే వారు ఎలాగనే ఉండాలి ప్రభా ఎందుకంటే ప్రభా ఈ యొక్క హృదయం ప్రభా చాలా మోసకరమైనది కాబట్టి ప్రభా ఈ యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపని షాపాన్ని తొలగించే ప్రభా మా హృదయని పరిశుద్ధపరిచే ప్రభా మా హృదయం వచ్చి మీరు నివసించిన మీరు మాకు కమిట్ ప్రభా దేవాయ ప్రభావం అది మేము కూడా మీకు కమిట్ కావాలా ప్రభా మీ ఆత్మ మా ఆత్మ ప్రభావ కలిసే ఉండాలి ప్రభా ఎల్లవేళ ప్రభా దేవాయిచ ప్రభా నీ ఎదుట నీవు మాకు శక్తిని దించిన ప్రభావ మేము కల ఎత్తుకుని తిరగాల ఎందుకంటే ప్రభా నీకు ప్రభావం మేము మహిమకరంగా నడుచుకోవాలి ప్రభా నే ఆయన ప్రభావ నీ యొక్క గ్లోరినెస్ మా కూడా చూపించండి ఎలా బాధపడావు ప్రభా ఎలా చూపించావు ప్రభావ మా కూడా చూపించండి ప్రభావం కూడా నడిపించిన ప్రభావ నీకు ఎత్తు నీకు ఎవరైనా ప్రతి ఒక్క బిడ్డ మీరు పీడించి ఆశించదని ఇప్పుడు ప్రభావ నీ యొక్క పరిశుద్ధ గుంపులో ప్రభావ మా అందరినీ ఫీల్ చేసుకొని పెట్టుకోమని ఏ శ్రీకృష్ణ నా అమ్మలో అలాగే ఈ రోజు కొత్త సార్లు చూపించిన దివా భద్రపరిచితనం పెట్టిని నా దీవాల నీ సరూపాన్ని పొలిగా కలగాల అలా మా ప్రభుత్వం మీద అధికారంలో మీరే వెళ్ళాలి సోప్రభ మీరు కారణం చేయని నా దీవానికి శుతం దివరా ప్రార్థులు గడపాల కలిగి ప్రార్థించాలి ఈశ్వరును కారణించేణి నా ప్రభానికి శాతం ఇది నిడలేకుండా శుభ్రత నిలబెట్టుకోవాలని ఉందా ఈ సోప్రభ నీ ఆలోచన తరవంతో నింపి నీ యొక్క ప్రాణాన్ని కలిపి నీ సరూ మార్చుకుని ప్రార్థించం అలాగే గొప్ప కలిగి ప్రార్థించాలా హళడియ దేశం గురించి కలిగి ప్రార్థన చేయాలా ఆ ప్రార్థన శక్తి తెచ్చండి ఎడైతే ప్రార్థన చేయాలా ఇసుకకుండా ప్రార్థన చేయాలా హలడియ మీరు కారణించింది నాదివానికి వాక్యం ప్రభా మాట్లాడాల వాక్యం దీవరాత్రా దాన్ని ప్రవహించాల యసుప్రభ మీరే పలు జ్ఞానం చేండి హళడియ నీ స్వరూపం మార్చండి సైతంత్యాలు కాల్చండి హళడియ హీతి గల సేవ హళడి అనాదివాణి శుతం మీరు ప్రార్థన మా వల్ల కాదు శుభప్రభ మీ వల్ల సాధ్యం ఏసుప్రభ హళడి అనాదివాణి ఎస్ ప్రభా మీరు కట్టించండి ఎస్ ప్రభా హళడియా మీరు ప్రభా హళడియా ప్రవర్తన మీరు వెళ్ళుమని ప్రార్థించం నా దీవానికి శ్రోతం చేస్తాం వాళ్ళ ఏం కక్క ఉంటే ఏం మిలికి ఉంటే ఆయాసం ఉంటే ఈ వాక్యంధ్ర సిద్ధించి విడుదల ఇచ్చేయండి నా దీవానికి శ్రోతం ప్రతి గ్రహించేలా గ్రహించగల రీచ్ కలిగిన ఈ మనసు మాకు ధరింపచ్చేయండి నాదీవాణి మాలో మీరు ప్రభా ఈ వాక్యాలన్నీ ఉండాలను కరచని గొప్ప ఇంజనం కనికరించని వాళ్ళ పాపలు క్షమించండి వాళ్ళ తెలియని జ్ఞానం తెచ్చని ఆ నుంచి లాగాల హళడియా సరపం లాగాల సుప్రభ హళడియా నాదీవాణి ఆ పాముల శక్తి మాకు ఇచ్చిన నేసప్రభ నమ్ముతాసప్రభ నమ్మటం వల్ల సాధ్యమనే స్వప్రభ హళడియా అనేక ప్రాంతంలో ఈ ప్రభా హళడియా ఈ ప్రభా వాక్యం నుంచి అలా దీవానికి సుతం ఆ ప్రాంతంలో ప్రభా ఇం వాకపోయి చీకర ప్రజల్లో ప్రభావ వెలుగు కలగాల ప్రజలకు నా దీవాణ్ణి కనించని గొంపరించని వైరస్ ముట్టని తాకండి జ్ఞానం తెలియచండి వాల్బి వాళ్ళవి స్వార్థం నుంచి వాల్బీ ప్రభా రక్షణ నడిపించండి అలానే వాళ్ళు స్వస్సపరచేస్తారు ప్రభా వ్యాక్సిన్ రత్తానికి పోషించండి ఏ హరించకుండా ఆ నీపి డెలికర ప్రభా వాల్బి క్షమించని రక్షణ నడిపించండి నా ఆివానికి ఏపీ ఇంత బ్రదర్ ఉన్న నిశ్వభ వాళ్ళు ముట్టండి వాళ్ళ కుటుంబంలో నెమ్మది శాంతి చేయి కష్టం నష్టం తొలగించి ఆర్లుగా నాది వనిస్తాం కుటుంబ కుటుంబం సేవ చేసి సాధించి వాళ్ళు జాబులతో ఉండండి అన్నముంటాను తాకాలి ఇంకా రాస్తాం మాకు చూపించండి ఎట్లా ఉండడం మాకు నేర్పించండి హిస్వప్రభ నా దివానికి నాకు ఆరోగ్యం తెచ్చి బలం దాని మీతో ఉండని అక్క విటి ఆరోగ్యం బలం దచ్చి అక్క ప్రభా వానికి ప్రభావ హళదిగా నడిపించు కరీం చేయని అక్క సేవలు వాడుకుని పిల్లలు దీవించి మంచిదెల్లాలా వాళ్ళు జ్ఞానం పరిశుద్ధ ఆత్మ నేనుగా నింపి హలలియా వాళ్ళవి ప్రభా మీతో ఉండని హళదియ నాది అని మీ చేత బలము తయారు చేయండి దీవించి సైతాశనించండి నా ప్రభాని శాతం ప్రతి ప్రతి వాడవాడాలా నా దీవణ కారం చేయని ఆ చక్రవతిని తాకని పళ్ళు జ్ఞాన ప్రసిద్ధ ఆత్మ ఆ ప్రాంతం అంత ప్రభా ఆయన ప్రభా స్థిరపరిచి బలపరిచి ఆయన అని తెలియపరిచి ఆ ప్రాంతం తర్వాత వెలుగు పరాజేయండి ఆ ప్రాంతం వచ్చి ఇక్కడ పాపం పరాదుంచి అందరూ వేసుకున్న బాస్ ప్రభా రావాలా ఆయన జర మీరు వాడుకునేస్రభ తన భార్య గర్వంపురం తెలియ సంతానం కలిగ చేయండి సేవలు వాడుకోవాలి వాళ్ళ కుటుంబంతో మార్చుకు రక్కించుకోండి నాదీవానికి కనిపెట్టుకుంటారా హళలి అనాదివానికి బయలుపరిచి వాచ్ ప్రభా హేసుకొని దానికి ప్రగతి సాధించండి సైతాన్ దయ్యాలు కాల్చి హలలీ అనాదీవానికి శుతం చేస్తాను యేస ప్రభానికి అనేకుల ప్రభా హ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఇందులో దాకా